ओम बिद्धो भव महो अवे बि ओम तनां स्वा कलापते मुवाम ते सानिह कबी नामो तव दममे ये आदन तनां भव यत तपसां यदुम मनने ते दि ते साधन इदि महावा आदेते नमः सहाच रमहाम राम ने सार्थाय तनां సిద్ధ నమర్మత్ని సృజామ్యహం ధ్యాతు నిద్రా పరిత్రాయీనా దుష్ ధర్మ సంస్థా సంభవామి గీత బోధించినటు సమాజము హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇలా విడిపోయి లేదు అలాంటి విభాగాలు ఉంది ఇది కాదు సనాతన ధర్మమే ఉంది తర్వాత జీతబోధించిన నాటికి వీళ్ళ సమాజ రచన రక్షణ ఎలా ఉంది కంటే ఎవరో మహాత్ములు ఈ లోకంలో రెండే మతాలు ఉన్నాయి మంచి చేతు అని ఎవరో అంటుంటారు ఇట్ ఈస్ వెరీ గుడ్ వారు హిందూ మతంలో ఉన్నా క్రిస్టియన్ మతంలో ఉన్నా మంచిగా మంచిగా ఉన్నాడు అనుకోండి మరి ఎన్నికల్లో ఉన్న మరి ఏ దేవాలయానికి వెళ్ళాడో లేకపోతే ఏ టూజ్ చేశాడు ఏ దేవుడి పేరుని ఆలోచించాడు అనేది ఇదే ప్రజల మేత దృష్టి దృష్టిగానే ఉంటాడు మంచివాడు మంచివాడుగానే ఉంటాయి కాబట్టి మంచివాడు దృష్టిలో వచ్చి దృష్టి మంచివాడు వస్తాడు నిజానికి అదే రెండే అనే మతాన్ని బతకనే మతాన్ని పట్టం కావాలి అలా ఉంది అప్పుడు సనాతన ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా ఎగ్రహాన్ స్టేట్స్ వచ్చిన తర్వాత ఆ చాలా పరిస్థితి అట్టకండి ఫలితాల లక్షణ ఉంచే అంతకొని గట్టిల ప్రభుత్వం వస్తుంది ఈనాడు మంచి జడు ఎవరు పట్టించుకోవడం మానే కేవలము మతమే ప్రధాన లక్షణంగా పెట్టుకుని జన్యులు కాలక్షేపం చేస్తున్నారు ఇక్కడ ఈ శ్రీకృష్ణుడు వచనము మన మతాన్ని రక్షించాలి అని అలా ఉండదు ఈ లక్షణ అప్పుడు సమాజ రోజునకి పెద్దట్లుగా ధర్మరక్షణము అధర్మాన్ని పరాభవించుట అధర్మాన్ని తగ్గించుట అది అవతార ప్రయోజనంగా చెప్తారు ఇలాగ మన శాస్త్రం ఇలా ఉండబట్టే మన ధర్మంలో వచ్చిన మహాత్ములు అందరూ కూడా ఇతర మతంలో ఉండే మనిషిని చాలా ప్రేమితగా ప్రేమగా వాళ్ళు స్వీకరించగలిగారు మీరు ఎవరినైనా చూశారు అనుకోండి ఆయన క్రిస్టియన్ మతం వాళ్ళోపాసనాన్ని కూడా ఆయన తాను ఆచరించి ఈ భార్య మీరు సాయిబాబు గారు చూడమర్తి సాయిబాబా గారు ఆయన కులంలో క్రిస్టియన్ సెలవు కూడా పెడతారు మంగళాని మీరు ఏర్పాటు అనికే ప్రేమ పెడితే అక్కడ కూడా ఆ సెలవు కూడా ఆ సిండల్లో ఉంటుంది అంటే మా మనిషికి వాళ్ళు వేదాంతం చదువుకున్నారు వాళ్ళు మంచి చదువు వందే భేదాలను గుర్తించే పట్టిస్తే ఈ భేదాలని వాళ్ళు పెద్ద గుర్తించలేదు ఎందుకంటే సనాతన ధర్మం మనం తెలియదు సనాతనం సనాతన ధర్మంలో ఈ భేదాలు లేవు అంతేకానే మీరు ఏ రాష్ట్రాలకు వెళ్తే అక్కడ ఆర్ట్స్ పెరిగింది దాని మీద కూడా ఈ చిరువ బొమ్మ కూడా పెట్టేస్తారు మైండ్ అలాగే ఈ మహాత్ములు అందరూ అండి చాలామంది మహర్షులు ఆ విధమైన ధోరణి ప్రదర్శిస్తారు బాగా నవ్వు మహర్షి బయలుదేరి చదివారు బయలుదేరి నుంచి కొద్దిగా సృష్టిస్తారు ఓల్డ్ అస్ట్ నుంచి కూడా ఒకసారి సృష్టిస్తారు అంటే ఆయన బయలుదేరు చదివేదంటే ఆయన భావం ఉంటాయి ఎందుకు చూపిస్తాం నిన్న కాళ్ళను మంచి మహస్సు విశ్వించాలనే అభిప్రాయంతో జనతా నేను ఎందుకు చేస్తున్నామంటే ఈనాడు సమాజంలో హిందూ మతంలో ఉన్న వాళ్ళని క్రిస్టిఆని కలవర్స్ పెట్టేయాలి అనే ధోరణి ఏదైతే మనం ఇస్తున్నామో అది చాలా తప్పదు వాళ్ళు మన దగ్గర నేర్చుకోవాలి మన మహాత్ముడు ఇతర మతాలను ఏ విధమైనటువంటి ప్రేమతో ఒక స్వీకార సిద్ధితో అనుగ్రహించారో వాటిని కూడా వ్యక్తిస్తారో దాన్ని బట్టి వాళ్ళ గుణం నేర్చుకుని వాళ్ళ మతాన్ని వాళ్ళని పాలించాలి ఇతర మతాలను కూడా వాళ్ళు ప్రేమించడం నేర్చుకోవాలి అంతేగాని హిందూ మతాన్ని నిరసించేటువంటి ప్రయత్నాలు ఏదైతే ఇతర మతాల వాళ్ళు మన సమాజంలో చేస్తా ఉన్న తర్వాత మన తప్పదు ఇంతకాలం హిందువులతో కలిసి ఉన్నందుకైనా వాళ్ళు ఈ గుణాన్ని నేర్చుకోలేస్తారు వాళ్ళు అలాగే ఉంది అర్థం లోక ఎందుకే ఇక్కడ మీరు చూసినట్లయితే శ్రీకృష్ణుడు రెండే అంశాలు చెప్తున్నాడు ధర్మము అధర్మము రెండే మతాలు ధర్మానికి వినా ధర్మానికి గ్లాని క్షణ అవస్థ అధర్మానికి అభ్యు అభ్యుదయం తల అధర్మము అలాగే మీరు పువ్వులు ఆరుసీగా వర్ధిల్లుతూ ఉంటే ధర్మం అంతకంటే నీరు దారిపోయి వారి వడలి ఎండిపోతూ ఉంటే ఆ స్థితిలో నేను అవతరిస్తాను అని అంటాను దాన్నే మళ్ళీ కొనసాగిస్తున్నారు అవతార ప్రయోజనాన్ని కొనసాగిస్తున్నారు అవతారము అనే మాట హ అంటే క్రింగిత్తి తారా అంటే దుంగిట్టి చాలా దుమకడం ఎందుకు దుమకడము అంటే సరింపజేయటంతో ఎలా అవతారం అంటే ఎలా నిరుస్తావ్ అవుతుంది వీధి ఆ లీజి బావులో పిల్లా జరుగుతాడు సరిపోతాయి అంటే వీళ్ళు సరైన ప్రికాషన్స్ కూడా తీసుకోరు నేల నెలల్లో బావి ఉంటుంది ప్రికాషన్ ఏం తీసుకోరు దానికి చిన్న వాళ్ళు ఏదో కట్టి దానికి వికాసం లేకుండా ఉంటుంది చాలా దురదృష్టకరమైన విషయం అలాంటి బావిలో పురాలు పడుతుంది సరిపోతే తల్లి ఏం చేస్తుంది అయ్యో అయ్యో అంటే పెద్ద గుండెలు పోడంతో గట్టిగా కేటం వేస్తే వాడంతకంటే ఇదేం చేయాలి ఈ లోపు అక్కడ ఒక యువకుడు వాడు వెంటనే శాంతి సత్వీ కావాలి వాడేది ఆడు రక్షించాలంటే వాడి మొత్తం దొరకంతో నచ్చింటే వాళ్ళ కాబట్టి వాడు దీవుతారు దాడు చేస్తారు దిగుకేపటికి ఇంకా పిల్లలు గట్టిగా ఉంటారు ఎండితో దేవుడితో ఉంటారు వెంటనే ఆ పిల్లడిని పైకి తీసి వాడిని నిలబెట్టి ఆ తర్వాత వాళ్ళు పాడు ఎదురితే ఆ పాడు దగ్గర పిల్లవాడిని పైకి అందించి తర్వాత కాడు పైకి వస్తాయి వీటి దగ్గర అవతారమేట అలాంటి క్రిందకి దిగుత అవతారం సో అదే విధంగా దేశ కాలంలో అతీతంగా పైన ఉంటాడంటే ఊర్ధ్వం పైన ఉంటుందంటే ఫిజికల్ గా పైన స్పేస్ లో పైన ఉంటాడంట ఎందుకంటే స్పేస్ లో పైన కింద అనే అర్థం ఉండదు ఇదే పైన కింద అనే అర్థం లేదు ఎదురు మూడింగ్ అప్ అండ్ అవ్వాలి ఇంటికి ఇంకా అప్పు లేదు సో సపోజ్ ఇప్పుడు శ్రద్ధలో సో ఇప్పుడు మొన్న ఎదురు మీద ఉందనుకోండి సపోజ్ ఇప్పుడు రేపు పొద్దున్న చాలా పెట్టుకు శబ్దలోకం మన పాదాలకు వస్తుంది ఇద్దరు ఏం చేస్తారు ఏదో చెప్తారు పైలుంది కింద ఉందని నువ్వు కింద ఉందని నరకిడి కింద ఉందంటే ఇప్పుడు కింద ఉందని నిజా రేపు పొద్దునకి ఎక్కువ వస్తుంది అలాగే స్వబ్దం పైలు ఉందని నేను సంతోషపెట్టే అనేది కాబట్టి పైన కింద అనే మాట ఇకే ఏదో ఒక దృష్టికోణంతో చెప్పిన మాట అని రేణు అధ్యాయంలో భస్కారంలో ఓకే దీక్ష కాలాతీతమైన బ్రహ్మ అని అర్థం చేసుకోవాలి అతీతం స్పేస్ టైం స్పేస్ టైం అంటే మాయాశక్తి అని మనం సో మాయాశక్తికి అతీతంగా ఉంటే ఈశ్వరుడు మాయాశక్తికి లోబడి ఉంటే జీవుడు ఒకప్పుడు ఈశ్వరుడు కూడా మాయాశక్తికి అతీతంగా ఉంటేనే అదోపిసన్ అవ్యయాత్మ మాయా శక్తి అధీనంలోకి వచ్చినట్టుగా కనపడతారు సంభవ న్యాత్మయా ఎలాగంటే రాజుగారు ఓ పిచ్చారు వేషం పెట్టుకుని నగరంలో సంచారం చేసుకుంటారు అలా సంథింగ్ లైక్ కాబట్టి ఇది అవతారం ఎందుకంటే దేశకాలంలో ఒక ఉండే విశ్వరుడు దేశంలో వస్తాడు దేశంలోకి వస్తాడంటే ఎలా వస్తాడు దేశ దేశము చేత పరిచ్ఛిన్నమయ్యే ఒక దేహంలో కష్టం ఉంటుంది కాలము చేత పరిచ్ఛిన్నమయ్యే కాల పరిచ్ఛేదములు కలుగుతూ ఉంటాడు అంటే ఒకప్పుడు బుట్టి ఇంకోప్పుడు దిక్కుత అనేటువంటి ఆ కాల ధర్మం ఏదైతే ఉంటుందో దానికి లోబడి ఉన్నట్టుగా కనబడుతుంది నిజంగా లోబడి ఉండడు అవతరపడి దాని పేరే అవతారము భాగవతంగా అనువర్తించేదంటే కాలము దిక్కులన్నీ కూడా కృష్ణుడు అవతరించడానికి ముందు కృష్ణుడు అవతారాలు ఉన్న వెంటనే మేఘాలు అలా బోరవుతుంది కానీ ఈ అవతారానికి ముందు మాత్రం దిక్కులన్నీ ప్రసన్నంగా ఉన్నవి వాయువులు ప్రశాంతముగా వీచిస్తున్నది నెలలని తెల్లదారులు వీపిస్తున్నది మలగ మార్తం వీల్తోంది దిక్కులు దిగు దిగు ధూలు లేకుండా ప్రశాంతంగా ఉన్నది సిద్ధు జనలు అడవులు కూడా ఏదో ఒక ఏదో వినూత్నమైన ఆనందాన్ని అవి ప్రశ్నిస్తూ ఉన్నాయా అన్నట్టుగా అనిపిస్తోంది అని నేను అందించానించాలని అంశం అంటే ఈ కాలానికి కొత్త శోభ ఎక్కడి నుంచి వస్తుంది దేశానికి వచ్చిన శోభ కాలానికి వచ్చినట్టే కదా అంటే కాలా తనకు అతీతమైన పురుషుడు తన పరిధిలోకి వస్తుండడాన్ని ఆ పురుషుడిని ఆహ్వానించడం కోసం తనను తాను నిస్పాపం చేసుకుంది ప్రకృతి ప్రకృతికి అతీతమైన ఈశ్వరుడు ప్రకృతి లో వృత్తుల వద్ద వస్తున్నాడు కనుక ప్రకృతి తనను తాను నిస్తాప చేసుకున్న ఈ ప్రకృతి ఉన్నది అని వర్ణించారు భాగవతంలో కృష్ణావతారానికి ముందు ఏదో దృష్టిలో అవతరించి ఇది ఇక్కడ ఉంటే పరుషులతో ప్రమాదం పెట్టేది ఈ దృష్టిని అతనికి నచ్చాలి అప్పుడు అప్పుడు వాతావరణం ఇలా ఉంటే ఈ ప్రయత్నం ఈ పని చక్రమైన సాగడం కనుక లక్షనే కాలమేఘాలు ఆలోచన వేస్తే వర్షం ప్రారంభం అవుతుంది కేసులు ప్రారంభమవుతాయి ఎర్ణానికి పొడభ పొడభ ప్రారంభమవుతుంది ఈ జైలు సఫలా కట్టే వాళ్ళందరూ పొడవుపట్లో తీసుకుని పడుతుంది జరుగుతూ ఉంటారు ఈ అర్ధరాత్రి కూడా ఇచ్చేట్ల వర్షంలో ఏమవుతుంది ఆ సమయంలో వదిదేవుడు ఈ చూడ బాల పరిస్థితులను తీసుకుని వెళ్ళిపోతుంది ఇది అవతారమే అంటే దేశకాలమూల బతీకరమైన ప్రవేశ్వరుడు దేశకాలమూల సౌద్యలోకి అయితే పరిధిలోకి వర్షానికి వచ్చినట్లుగా ఉంది వచ్చినట్లు కాదు వచ్చినట్లుగా ఉంది అవతారం ఎందుకు అలాగే ఈ అపిరెన్స్ మాత్రం ఎందుకు ఉండడం మాత్రం ఎందుకు అంటే పరిత్రానాలు సాధుని అవతార ప్రయోజనాన్ని చెప్పారు ఇక్కడ మూడు వాక్యాల్లో సంభవాలు ఇదే ఇదే అనేది అవతార కాలాన్ని చెప్పారు అవతార లక్షణాన్ని అవతార స్వరూపాన్ని అదోపన్నే ఆత్మ శ్లోకంలో చెప్పారు అవతార ప్రయోజనాన్ని యోహి సమస్య అనేది అవతార కాలాన్ని చెప్పారు ఇదే ఇదే అనేది కూడా అవతార కాలం అవతర ప్రయోజనాన్ని దూర్వాపర పరిస్రామాయ సాధీనా వినాశాయ సుతము రంగు రకర్మ శితా భాష ప్రవృత్తి ప్రవృత్తిరక్షణో నివృత్తిరక్షణ ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ఒక యజ్ఞము యాగము లేకపోతే సమాజ సేవ మొదలైన కార్యాన్ని చేస్తే అది ధర్మం అన్ని కట్టుబడి కళ్ళు పోనంలో అలాగా ఆత్మ నిలు చూస్తుంటే అది కూడా ధర్మం ఇది ధర్మమే అది ధర్మం నిన్ను అడుగు ధర్మం అడుగు వేయడం అది కూడా ధర్మం తెచ్చిన ప్రజలు చేస్తే దీన్ని ప్రవృత్తి ధర్మము అంటారు దాన్ని ధర్మము ఆ రెండు రకముల ధర్మాలను కూడా ఆయన రక్షించడం కోసం ధర్మ సంస్థాపన ఆస్థాయ దాన్ని లోకంలో సమాజంలో దృఢంగా నిలబెట్టుకోవడపై అవతరించినాడు ఎందుకంటే ధర్మానికి జ్ఞాని వచ్చింది కదా ఇంబ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ సెపరైట్ చేయడం కోసం అవతరించినాడు అవతరిస్తాడు ధర్మ సంస్థాపన ప్రభుత్తి ధర్మానికి ప్రభుత్వ ధర్మానికి సింబల్ గ్రహిస్తుడు గృహస్కాశ్రమం ప్రవృత్తి ధర్మానికి పిండం నివృత్తి ధర్మానికి పరాకాష్ఠ సన్యాసం జ్ఞానప్రస్థం ఇది కామిశేషన్ ప్రవృత్తి నుంచి నివృత్తిలోకి కామిశేషన్ జ్ఞానప్రస్థం వనప్రస్థం గడప మీద దీపం వనప్రస్థంలో ఉన్నవాడు ఆ అవతర వైపు గృహస్కాశం అవతల లేని గృహస్థాశ్రమం ఇవ్వట సన్యాసం అనుకుంటే ఆ గడపమేటి దీపం అవతల వ్యక్తికి సంబంధించి ఇవతర వేదికకి సంబంధించింది ఉంటాయిల్లు రెస్ట్ సిద్ది బిల్లుగా ఇదే తక్కువ ఉంటాడు కొద్దిగా సంపాదించాడు ఇదో సన్యాసం చేస్తున్నారు గొప్ప అది ఉంటాయి కాదు మొత్తానికి గృహస్థ సంఘాలు ఉంటాయి విడి పెట్టకూడదు ఇప్పుడు అక్కడ హరహర మహాదేవులు సన్యాసం తీసుకుంటారా మీకు ఏదో దినాలంటే కట్టలేదు అదొకసారి ృహ్రమ ధర్మము ప్రభుత్వ ధర్మము సన్యాసం నివృత్తి ధర్మం పూర్ణ నివృత్తి అయితే అన్ని నివృత్తి చేసేం చేస్తాడు ఆత్మనిష్ఠుడ ఉండాలి ఇది ఆత్మనిష్ట కుదరలేదు అనుకోండి ఈ కుదరడం మాట మీద తెలుగులో ధన ఇంటిది నైస్ అంటే ఆత్మనిష్ట కుదరలేదు అనుకోండి అంటే ఊట పట్టలేదు వాళ్ళు వస్తాం ఆత్మనిష్ట కుదరపోతే వాడు ఏం చేస్తారు మరొక హిందీ యాగం వల్ల హిందీ యాజ్ఞ మరో యాగం ఏదో పేరు వెల్ సౌండ్ మేము హిందీ యాగం అంటే ఆ నేను ఇష్టం కాలంలో కొనుగోలు ఉండాలి వాళ్ళు నారాయణ యజ్ఞం అంటారు ఎవరైనా ఎవరికైంది నారాయణే చెంది చెందియే నారాయణ ఇంకా నేను మారింది ప్రశితే ఉపాసన లక్షణం మారింది కానీ ఉపాస దైవం ఒక్కటే ఎందుకంటే సంగతంలో సన్యాసి ఆత్మజ్ఞానం ఇస్తానని మహిళ గారికి సంగతి ఇస్తాను ఇంత వేదాలు మళ్ళీ నీకు ఎంజాయ్గా వెళ్ళి గతం ఇంటి సన్యాసం చేసుకున్నాక మళ్ళీ యాదవుతుంది సార్ గృహస్థులను ఎంటరేజ్ చేస్తున్నారు మీకు ఎంజరేజ్ చేయండి వాళ్ళు వచ్చి నీకున్నారు కాదు కానీ నీ ఎంటరేజ్ చేసేయండి గృహస్థం వ్యాధి జరుగుతుందంటే పురోహితం గుర్తుంచేసుకోవాలి ఆత్మనిష్ట చంద్రబాబు కావాలంటే మహాత్ములు దగ్గర కావాలి ఏది డిపార్ట్మెంట్ సెపరేట్ గా పెట్టుకోవాలి ఎనివే సో ఇది ధృస్థ ధర్మము సన్యాస ధర్మము ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము వాళ్ళ పుస్తకానికి ట్రాన్స్కృష్టి స్టేట్మెంట్ ఈ విధంగా ధర్మానికి అనేక లేదలుస్తుంట ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం నేను వచ్చేది తర్వాత ధర్మాన్ని నిలబెట్టే ఉపాయం ఏమిటి అంటే ఆ బ్యాలన్స్ ని సెటరైట్ చేయటం ఎలా బ్యాలన్స్ ని సెటరైట్ చేయటం సాధు నా పరిణాయ పరిత ప్రాణ ఒక మహాత్ముడు దీన్ని ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తూ సాధువులు అంటే సన్యాసంలో రక్షించటకూడదు ఈ శ్రీకృష్ణుడు వస్తున్నాను చెప్పారు లబ్ధాన్ని గురించి తీసుకోవాలి శ్రీకృష్ణుడు పరికరం సన్యాసంలో రక్షించాలన్నట్టుగా మీకు ఎక్కడ కనపడదు బాగున్నది సాధువు సాధు సాధు ఇంకా నేను మనం చేశాను ఇప్పుడు విస్తృతం అపోజిట్ సాధువు అవుతుంది సాధువు అపోజిట్ విస్తృతం అవుతుంది అంటే పెద్దవాడు మంచివాడు రెండే మతాలు పెద్ద మతాలు పెద్దవాడు మంచివాడు అంటే సత్కృతులు సాధులు సాధుశ చిత్రానికి పానీయ వ్యాకరణం ఇచ్చే చూసినట్లయితే సాధునోతి పర పరకార్యం ఇది సాధు సాధునోతి అనే ధాసు నుంచి సాధుచిబ్దాన్ని డెవైడ్ చేశారు వ్యాకరణ శాస్త్రపత్రులు కానీ అర్థాన్ని మన ప్రమాణం కదా పదచార్థం కదా అది అర్థాన్ని మనం చెప్పుకున్నట్లయితే సాధించి పెట్టివాడు ఏమి దేవుడు సాధించి పెడతాడు తన పని తాను సాధించుకుంటే వాడిని సాధువు అంటాం సో ఇతరుల కాదుగా నేను సాధించి పెట్టి వాడు అవకాశం ఉంటే అవకాశాన్ని సద్వినియోగం చేస్తే సేవ చేసే ప్రయత్నం చేస్తాడు వాడు సాధువు కాబట్టి సాధువు గృహస్థుల్లో ఉండస్తుతం ఉండాలి మీద బ్రహ్మచార్యంలో సాధు ఉండొచ్చు విచారం చేస్తే సాధుగా సో గృహస్థుల్లో ఉండొచ్చు సన్యాసుల్లో కూడా సాధువు అన్యాసంలో ఉండొచ్చు కాబట్టి సో మంచివాడి యొక్క రక్షణ కొరకు చైతన్లు అలాగే వస్తున్నారు లేదంటే సన్యాసులు కూడా అలా రాయట్లేదా సీపురు గారు మీరు యొక్క వినాశము వినాశం వినక్ష అదర్శం వినాశం అంటే వాళ్ళని తంతి తాగుపొట్టేసి నష్టం పోసేసి ఇంకా పర్మనెంట్ గా అక్కడ పడేసి ఆది కాదు అది కాదు నాశనం అలాగే ఎటర్నల్ డామినేషన్ అని అది క్రైస్ట్ చెప్పలేదు థియాలజీలో సెంట్ తర్వాత తర్వాత థియాలజీ అనేది తెచ్చుకున్నారు అలా ఎటర్నల్ హెల్ అని ఇదని అదని తెచ్చుకున్నారు వర్గ అని ఇదంతా కూడా వాళ్ళు పెట్టింది పరిగెట్టు అని ఇలాంటిలో ఒక మోసం చేసిన వాడు ఉంటాడనుకోండి దాన్ని శుద్ధి చేసి హేమంతి పంపించారు అక్కడ పరిగెత్తుదా ఆ పరిగెత్తులో పంపి నీళ్ళులో వైపు చేసి ఆలయంగా పెడితే కొన్ని కష్టాలు సృష్టించేసి మళ్ళీ శుద్ధి చేసేసి ఆ ఇవన్నీ శుద్ధిపోయావుగా ఇంక ఇవన్నీ పోవాలని హేమీకి పంపిస్తాం ఇది మన నరక వర్ణంలో పురాణం నుంచి పసింది అలాగే మళ్ళీ మనకి చేసి పనిచేసిన వాళ్ళు పెట్టింది లేదు వాళ్ళ ఒరిజినల్ లేదు రైతు పెట్టింది ఒక్క మొక్కలేదు ఇక్కడ నుంచి కొంత ట్రాక్స్ ఇటువంటి వర్ణంలో వెళ్ళి వాటిని ఇంగ్లీష్ తదుసుకుని మళ్ళీ వాపస్ పెట్టు యాబల్ ఓమ్ ఓమ్నే అంబండం ఓమ్ అంటే గవర్నమెంట్ కూడా యాడ్ అంటే పరిశ్రానాలే సాధి సత్రుఫులను రక్షించ విస్తృతం వినాశార్య అంటే వాళ్ళ పొగలు తగ్గించి వాళ్ళు సమాజం నుంచి వాళ్ళని దూరంగా తీసుకుంటారు సైలి ఉంటారు క్రిమినల్స్ ఉంటారు క్రిమినల్స్ ఏం చేస్తారు కనబడకుండా చేస్తారు కనబడకుండా చేయడం అంటే దేవి జాతిని పెట్టే దానిపై దాంతో సమాజానికి వాళ్ళ వల్ల ముక్కు తీరుస్తారు కూడా అతనే చేస్తాయి అపను చేయడంలో భాగంగానే సంహరిస్తారు క్యాపిటల్ పనిష్మెంట్ కానీ కానీ ఎవరెవరినైతే సంహరించారో వాళ్ళందరి జీతంలో స్వర్గాన్ని ఇస్తారు ఆయన జీతంలో సంహరించబడిన పూతనామలు కూడా స్వర్గాన్ని పొందారు కాబట్టి ఆరు కింద అది వినాశించడానికి అవసరం అంతేగాని వాళ్ళని సర్వనాశనం చేసేసి కక్షనిస్తున్నాడని మాత్రం కాదు అలా రక్షణ చేస్తాం అందామంది రాక్ష అర్థం మరిద్రావకా ఎందుకండి కేమర్థం ఎందుకే అవతరించడం ఎందుకే ఉంటే పరిత్రానాయ అం ఆ సమాధానం చెప్తుంది పరిత్రానాయ పరిరక్షణ పరిరక్ష రక్షించుతో రక్షించుతో ఒక వైష్ణవాచార్యులు అక్షణం అని చెప్పారంటే పరిత్రాణాయ సాధువు నా అంటే ఎవరు విష్ణు విరహమును సహించలేని వైష్ణవాగ్రేసరు వల్ల అర్థం చేశారు విష్ణు విరహ అసహానాం వైష్ణవాగ్రేసరానా అని అర్థం చేశారు దాన్ని జలం కూడా రామరాజేవి గారు ఖండించారు జనం కలిగి ఇలా అర్థం చేస్తారు ఆయన వైష్ణవాగ్రేసరు విష్ణు యొక్క విగ్రహాన్ని సహించలేకపోయిన వాళ్ళకి విష్ణు విరహం వచ్చేసి ఇంకా విష్ణువుకి విరహం ఎలా వస్తుంది అంటే మరి ఆయన వరకు కూర్చుంటే విరహం వస్తుంది అంతేత ఆయన వచ్చేస్తే అవతరించేసి విష్ణు రూపంగా అవతరిస్తే ఎవరండి భవిష్ణులు ఎవరంటే వేసుకో ఇది అవతరించి మొత్తం కూడా అందరికీ నామాలు పెట్టేస్తానికి దేవుడిని కలిసింది దాన్ని ఎవరు తీవ్రలుగా ఉండే వాళ్ళకి నామాలు పెడతారు కాబట్టి ఒక సిద్ధ వాల్యూ లేదు కాకట్లేదు కానీ పర్వాలేదు తీవ్రంగా నామం పెట్టడం ఎంత పెట్టించుకుంటా ఏం సమస్యలు కానీ చేస్తుంది పని పురాణాల్లో కనుకునే క్యాప్టస్ అందరికీ నామాలు దేసుకుంటే వాళ్ళు కూడా మనం న్యాయం కాదు సో యశోడితో నామం లేక తర్వాత దేవతీ దేవులకి నామండి కేటా ఒక దేవుడికి అందరికీ నామాలు వీళ్ళందరూ వైష్ణవు గట్టాచారు ఉంటారు ఆ ఇంకో వైష్ణవులు సో వైష్ణవు కార్యవాళ్ళకు అందులో ఉంటారు వాళ్ళు ఎవరు శంకరాచార్యుకో ఇలాంటి అర్థం చెప్పడం న్యాయం కావాలంటున్నా ఎందుకంటే అలాగే అర్థం చెప్పకూడదు ఎందుకంటే వైష్ణవాగ్రహేశ్వరులు ఉంటాం వైష్ణవాగ్రహేశ్వరులు ఎవరు ఉంటాం వైష్ణవా విద్య నేను మీకు ధ్యానం వైష్ణవాగ్రేతరా జ్ఞానిన ఒక అజ్ఞానిన వైష్ణవాగ్రేతరుల యొక్క విరహాన్ని విరహం సహించలేకపోతున్నారు వాళ్ళు అన్నారు వాళ్ళు జ్ఞానుగా అజ్ఞానుగా జ్ఞానులనే అనుకున్నాం అజ్ఞానుల జ్ఞానం అనుకో జ్ఞానం అనుకుంటే వాసుదేవడు సర్వ రూపాత్మ కుంభ అనే విధంగా చెప్పిన దాన్ని బట్టి జ్ఞానం అంటే ఎవరైతే ఆత్మరూపంగా ఆ పరమేశ్వరుని దర్శిస్తారో వాళ్ళు జ్ఞానం వారి పరమేశ్వరుడు నిత్యము నిత్యము పరమేశ్వరంలోనే ఉంటాడు ఈవెన్ క్రైస్ట్ సెంటర్ వన్ షుడ్ హ్యావ్ దిస్ బీవింగ్ అండ్ మూవ్మెంట్ ఇన్ గాడ్ అని అన్నాడు నీ బివింగ్ లో ఉండాలంటే గాడ్ హెదర్లో కూర్చుంటే నీ బిలింగ్ గాడ్ లో ఎలా ఉంటుంది నీ మూమెంట్ లో ఉండాలంటే ఘాటు సర్వవ్యాప్తులు అయితేనే నీ మూమెంట్ గాడ్ లో ఉంటుంది అనమాసం ఆయన ఉంటారు కూడా అదే సో వాటెవర్ సో విష్ణు అక్కడెక్కడ కూర్చుంటే ఈ జ్ఞానం విష్ణు అక్కడ ఉన్నాడని తెలుసుకుంటే జ్ఞానం అవుతాడా ఆత్మరూపంగా తెలుసుకుంటే జ్ఞానం అవుతాడా ఆత్మరూపంగా తెలుసుకుంటేనే జ్ఞానం అవుతాడు కాబట్టి ఆత్మరూపంగా ఈశ్వరుని దర్శించిన వాడికి ఈశ్వర గ్రహణం అనేది వారి కోసం ఏ అవతారమో అక్కర్లేదు వాళ్ళే ఏముడైతే ఇస్తుంటాయి వారి కోసం అవతారానికి ఒకవేళ అజ్ఞానం అంటారా వాళ్ళు ఆ జ్ఞానం కాదు జ్ఞానంలోనే పక్షం బాగలేదు అజ్ఞానం అందాలంటే అజ్ఞానంలో ఉంటే ఇంకొక సమస్య సో కాబట్టి ఈ రకంగా దానికి ఒక థియలాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం న్యాయం కాదు అని ఆయన దాని మీద బోల్ అంటారు ఖనన్ వస్తే బెల్లం కూడా రామరాయ్ అలా ఎప్పటివరకు శంకర్లు చెప్పారు అని అర్థం అంటే కర్సెప్ట్ నాన్ థియలాజికల్ థీనింగ్ చెప్ప థియలాజికల్ మీనింగ్ మనం చెప్పకూడదు ఎందుకంటే ఇది థియలాజికల్ టెక్స్ట్ కాదు మీరు స్థల పురాణం ఉంటుంది ఏదో తిరుపతి మహాత్మ్యమో అటు ప్రయాగ మహాత్మ్యమో లేకపోతే యాగ్నేశ్వర మహాత్మ్యం ఇలాంటి స్థల పురాణాలు ఉంటాయి దానికి సిలాజికల్ మీనింగ్ నేను చెప్తాను లేకపోతే ఆగమ గ్రంథాలు ఉంటాయి పాంచరాత్రి ఆగమని ఇలాంటివే ఉంటాయి శైవాగమాలు అటు ఇది సీలాజికల్ మీనింగ్ అనేది చెప్తాను ఇంకెక్స్తే ఆ టెక్స్ట్రా లక్షణం కానీ గీతలో పుష్పించి దాన్ని ప్రవేశపెట్టకూడదు గీత చాలా సాన్వజనీనమైనటువంటి గ్రంథం దాన్ని కీలకంగా చెప్పడం చాలా సురకృష్టికరమైనటువంటి పరిణామం పరిణామం వీళ్ళందరూ అలా చెప్పి చేశారు దీనికి కాకపోతే ఎవరికైనా గీత ఉపన్యాసం చెప్పిన తింటే దాన్ని అద్వైతం భావం అవ్వాలా విశిష్టాద్వైతం భావం అవ్వాలా అని చెప్పారు ఏమో నువ్వు రిసెర్చ్ చేసుకోవాలి ఏది భావం అవ్వాలా చెప్పండి నేను అద్వైతం భావం అని చెప్పాను అనుకోండి ఇంకో హుయా విశిష్టాత్వైతం భావం కాబట్టిందంటే ఎక్స్పెస్ట్ ఈ జ్వరం అంతా కూడా ఫలితాలు ఎంత న్యాయమో అంత జాయింట్ ఇది శంకర భాష్యం శంకరాజ్య పేరు బట్టి మీరు అది ఒక కేటగిరీలో ఏదైతే శంకర భాషికే థియాలజీస్ అనేది కూడా అతీతంగా సనాతన ధర్మాన్ని చూపించేటువంటి ఆ వక్రున్నా అంటే సన్మార్గము జరిగిన అంటే అడ్డపోతున్న వాళ్ళని మనం అన్నారా ఏ గొప్ప పెట్టుకున్నాం అసలు గొప్ప పెట్టుకుంటే చాలా ఏదో గొప్ప గొప్ప మాత్రం పెట్టుకోవాలి గొప్ప మానే ఏదో గొప్ప భస్మో పేదమో నామము మీ దోషుని పెట్టుకో కొంతమంది ఇక్కడ మొదటికి ఇక్కడ దాకా మొత్తం ద్వారా పెయిన్ చేయడం పెడతాం మరి మంచిగా చేరవాలండి అంతలా అక్కర్మేమో నేను అనుకుంటున్నాను ఇదే దోచిందని పడుతుంది పరిత్రాణేటి పరిత్రాణాయ పరిరక్షణ పది అంటే అన్ని వైపుల నుండి రక్షిస్తు ఆపద అన్ని వైపుల నుంచి వస్తుంది రక్షణము అన్ని వైపుల నుంచి చేయాలి ఎవరికి సాహీనాం సన్మార్గస్థానం సన్మార్గములం ఉన్నటువంటి వారికి సాధు అనగా త్యాగభావన సాధుత్వాన్ని నిర్దేశిస్తుంది త్యాగం త్యాగం చేయాలి దబ్బిక్కి పావలాంటి ప్రయత్నం చేయకూడదు దాన్ని కాకపోతే త్యాగానికి బిజినెస్ అవుతుంది త్యాగము అంటే దివక్ సంస్ దివత్ సంస్థ అలాగే త్యాగభావన సాధించడానికి ప్రధానమైన అంశం సమాజంలో ఉన్న వారికి రక్షణ వాళ్ళకి అనువతి నుంచి రక్షణ కల్పించాలి ఒక రకంగా సమాజంలో వాళ్ళ రక్షణ వాళ్ళు తీసుకుపోలేదు వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన తీసి సమాజం వ్యవస్థ మీద ఆధారపడి మంచి వినాశాయ దుష్కృత పాపకా ఎంత స్పష్టంగా రాశారంటే ఇంకా ఇంకా దానికి మతాలు వర్ణాలు వర్గాలు ఉపవాసం ఇదేమీ కట్టకున్న దుష్ కృత దుష్ అంటే తప్పు పని కృతాన్ చేయవారికి పాప కార్యం పాపకార్యాలేసి వాళ్ళు ఎవరైతే వాళ్ళని శిక్షించి దాటిలో పెట్టాల్సి ఉంటుంది వాళ్ళని ఫీల్డ్ నుంచి విసిగ్గా చేసేసి ఇంకో చోట కట్టాల్సి ఆ ఇంకో చోట జైలు అయితే జైలు అవుతుంది అంటే పర్లోపం అవుతుంది దేశం కి రిమూర్ అవసరం సో అంత రావణాసురుణ్ణి జైలు వస్తానంటే ప్రకటిస్తాడు ఎంత సైన్యం అడ్డుగా పెట్టి కూర్చుంటారు ఇప్పుడు రావణాసురుణ్ణి జైలు నేను అరెస్ట్ చేస్తాను వెళ్తే అరెస్ట్ చేసేస్తానో లేదు కేరవడం సాధు యాదవ్ని అరెస్ట్ చేస్తామని వీళ్ళు వెళ్ళారు వెళ్తే వేలనే అరెస్ట్ చేసుకోవడం కేరని అలాగే ఉంటుంది అందరినీ సో ఒక ఆర్మీని తీసుకువెళ్ళి యుద్ధం చేసుకుని సంహారం చేయడం అదే అక్కడ ధరించి అరెస్ట్ సో అలా తీసేవాళ్ళని అలా చేయాల్సి ఈ విధంగా ధర్మాన్ని స్థాపించను స్థాపించి స్థాపించుత నెరవేర్చుత దృఢము చేదుట అందు కొరకు ఆయన అవతరిస్తారు సంభవామి ఈ విషయ విజయ్ అనే విషయ సంస్కృతికి లీడర్ విషయ వెరీ స్పెషల్ విషయ దీనికి సంస్కృతంలో వేప్స అని చెప్పారు టెక్నికల్ వేక్ష ఒకే పదాన్ని రెండు సార్లు వాడతారు విభక్తి ఏదైనా ఉండదు ఏ విశక్తి అయితే ఆ విభక్తి ఇంద్రియస్ ఇంద్రియస్య అర్థే కాలద్వేషం వ్యవస్థితం రోధ్యాయంలో శక్తి విభక్తిలో ఇంద్రియస్య ఇంద్రియస్య అని వస్తుంది అంటే ఈ ఇంద్రియానికి ఆ ఇంద్రియానికి అర్థం కాదు రెండు ఇంద్రియాలకి అని కూడా అర్థం కాదు ప్రతి ఇంద్రియం నాకు ఆ ఇంద్రి అనే అర్థం ఇంగ్లీష్లో ఎగరి అంటే అర్థం ఉంది అది వస్తుంది ప్రతి ఇంద్రియమునకు ప్రతి ఇంద్రియమునకు అంటే ఐదింద్రియాలు ఉన్నాయి ఐ ఆ ఐడెంటిటీ కూడా సర్వము అనే అర్థంలో అన్డెంటిటీ అనే అర్థంలో వేపిస్తూ వస్తుంది ఎందుకర మీద భాషలో విచారం ఉన్నాయి నేతి నేతి అని వస్తుంది నేతి నేతి త్యాదేకహ నా ఇది అక్కడ వేపిస్తుంది కదా ఎవరో పొలపస్తుంటాడో రెండింటిని నిషేధించి తీసుకుంటుంటారు రెండింటిని నా ఇది నా ఇచ్చే ఉందిగా నా నిషేధం తెలుస్తుంది రెండింటిని నిదే రెండింటిని మనం నిషేధించిస్తే మిగతా అనిగా పెరిగితే ఇది పొలపొస్తాం తల్ మీరు చూస్తే ఉన్నాయి మీకే అప్పుడప్పుడు చూపించాలని నేను అలా చెప్తూ ఉంటాను ఇప్పుడేనా సార్ రెండు పుస్తకాలు ఉన్నాయి మూడోది రాబోతుంది సినిమా రిజిల్ మీకు రాబోతున్నప్పుడు అభివృద్ధి సో నేకి నేకి క్యారెంట్ అక్కడ మేటింగ్ డెక్టెట్ సంకల్పం మంచి విచారంటే ఎన్ని నిర్వచనములు గుణములు లక్షణములు మీ ఆత్మకి చెప్పావు వాటి అన్నిటినీ విశేషించుతా అని అంటున్నాను ఎవరి పాజిబుల్ డెఫినెషన్ అండ్ క్యారెక్టరైజేషన్ అండ్ క్యాటగిరైజేషన్ ఇది మీద అని అంటే యుగ ప్రతి యుగం శ్రీకృష్ణుడు ఇదే ఇదే అన్నాడు కానీ శంకరుడు ప్రతి యుగం అని ద్వితీయ భక్తులకు మాట్లాడారు ఎందుకంటే కాలాన్ని మార్గాన్ని చెప్పేప్పుడు ద్వితీయ అధక్తిని చెప్పాలని ఒక రూల్ అవుతుంది ఆ రూలు శంకరులు ఫాలో అవుతారు కృష్ణుడు ఫాలో కాదు కాదు ఎందుకంటే పాణిని కృష్ణుడికి తర్వాత సెంటర్లు ఫ్లానింగ్ కరెలు వచ్చినది రన్ అండ్ మార్పింగ్ గ్రామం ఎవరు ఫాలో అవుతారండి మీరు నేను ఫాలో అవుతాను రన్ అండ్ మార్పింగ్ ఫోర్ ఫాదర్స్ ఫాలో అవుతారా తప్పని ఇక్కడికి వాళ్ళ తాత ఉత్తాతలకి వీళ్ళ గ్రామం తెలియదు రావడం గ్రామం సంథింగ్ లైక్ దాట్ కాలార్థము అత్యంత అని కాలము అర్థం అంటే మార్మల్ అడిగితే అసలు కర్మతో ఉంటుంది గ్రామం హౌస్ అసలు అన్ని ప్రోధుని ద్వితీయ ఇదంతా మాత్రం పెట్టి ఆయన మానం పెట్టి ప్రతియుగం అని విద్యాభక్తిలో తెలిపారు నేను ఇదే ఇదే ప్రతియుగం అంటే నేను మీరు యుగ ఈ యుగ అనేది చలచిత్రం పదం సో యుగ అంటే యుగ చిత్రానికి అర్థము దాన్ని చూసి తెలుసు నాకు దిత్రంతో చెప్తున్నాను నేను పనివర్తన ఇలా జరగడం కాలము సైకి స్ట్రైట్ లైన్ కాదు మనం సంసార బొద్దులైన కానీ కాలం స్ట్రైట్ లైన్ టైంలో సో కాలం స్ట్రైట్ లైన్ కాదు కాలం సైపు నిన్న పొద్దున్నకి పొద్దున్నకి హెరా ఏది అని నడితే నిన్న పదిహేడో తారీఖు పద పద్దెనిమిది తారీఖు కూడా అలాగే మాట్లాడతాను నిన్న పదిహేను వాళ్ళకి వచ్చింది కాకపోతే నిన్న నవమి వాళ్ళ పెట్టింది ఎందుకంటారు ఇట్లీ హోమ్ కానీ నవమి దశని అంటే నలుగురు అదే పద్ధతి కూడా పెరుగుతుంది హైట్ లైన్ కూడా అలా అంటారు లేచి సూర్యుని నమస్కారం చేశామనుకోండి నిన్నటికి వాళ్ళకి తేడా లేదండి తినలేదు ఆ మీ మందిలో ఉంటే తినలేదు ఆ నిత్యం తరంగా ఉంటాడు నిద్రలేసుకొని నిన్న పడుకున్నాను ఇవాళ వేస్తున్నాను రేపు నా బతి ఎలా ఉంటుందో అలా లేకపోవడం ఇవాళ స్ట్రేట్లలో లేకపోవడం ఎలా లేవాలి నిద్ర వేసుకొని ఫ్రెష్గా లేవాలి ఫ్రెష్నెస్ పద్దెక్తి సాయం పద్దెక్తి పాజెక్టింగ్ విత్ ఫ్యూచర్ ఇవాళ ఫ్రెష్ ఉంది మీ స్వరూపం ఎప్పుడు ఫ్రెష్ నే మీ స్వరూపంలో ఎప్పుడు పాత దానం అనేది లేదంట కొత్త కానీ మన మనస్సు ఏం చేస్తుందంటే ఏరోలైట్ టైం అని ఫాలో అవడం మూలంగా మెమొరీస్ దాని మూలంగా పాత కొత్తల సమావేశం ప్రశ్న ఫ్రెష్ అయిన అస్పృష్పం అది తక్కువ మన శాస్త్రం ప్రకారం కాలము సైత్యం యుగం యుగం ఉన్నప్పుడు లెక్కగా ఉంది నలభై లక్షల ఇరవై వేలు ఒక యూనిట్ అది కలియుగం దాన్ని రెండు గది నిమిస్తే ద్వాపరం మూడు గది నిమిస్తే క్రేత నాలుగు గట్టి గుత ఆ సత్య అది నాలుగు మూడు ఏడు మూడు తొమ్మిది సో టెన్ నంబర్ సో నాలుగు లక్షల నాలుగు లక్షలు నలభై మూడు లక్షలు అది పది నిమిస్తే మహాయుగం నాలుగు వేల కలిగితే చుట్టు యుగమే అది నలభై లక్షల ఇరవై వేలు అవుతుంది సరిగ్గా కనీసం నాలుగు లక్షలు మొత్తం అవుతుంది వాళ్ళ లెక్క ఇది ఎక్కడ బాగానే ఉంటాయి దీని మీద వైదిక లక్షణ మనకి మనకి ఉందని చాతులు మార్చి ఈ నెంబర్లో అది ఎలా మారి మారిపోతా ఉంటాయి నెంబర్ బాగా చాతరు మార్చి చేతులు మార్చుకుంటే మన సార్ వాళ్ళ ఏం చెప్తా లేవో మార్స్ చెప్తానికి అయితే నేను మాస్టర్ సిబ్దానికి ముప్పై రోజుల అర్థం ఎవరైనా అనుకుంటే ఆ ఇంకో అర్థం కూడా ఒకటి కదా అలాగే సహస్ర సత్రం అని ఒకటుంబ యజ్ఞం సహస్ర సత్రం నడిపేరు సహస్ర సంవత్సరము తెలియాలి ఆ యజ్ఞంలో కృష్ణ వేదంలో మీరు ఏది యజ్ఞం చేయాలంటే యజ్ఞం ఒక యజ్ఞమాన్ని చేయాలి కానీ అయితే వారి కొడుకు మనము అలాగే ఎంతమందికి ఎన్ని తరాలు వాళ్ళు చేయాలి దీన్ని పెద్ద మీమాంసం దేన్ని మనం చేస్తా కూలో మీమాంస మీమాంసం చేసి వేయాలి బతకడదు కదా కాదంటే ఆ కాలంలో ఆ కాలంలో బతికే అవసరమే ఉందండి ఇప్పుడు చేయాల్సిన కూడా వెయ్యేలు బతకడదు కదా ఇందుకు ఆ కాలంలో ముట్టుకుంటారు ఇప్పుడు లేకుండా కాబట్టి ఉండాలి అయితే ఏం చేద్దామంటే వీడు వీడి కొడుకు మనము అలాగ పద్ తరాల వాళ్ళు పది తరాలైనా ఉండాలి పది పన్నెండు తరాల పండుతుంది అలాగ ఒకరు తరాల ఒకరు గుర్తు చేస్తారంటే మధ్యలో ఏదన్నా మనసుకే బ్రేక్ అయిపోతుంది కాబట్టి అది మళ్ళీ అడిపూల సందర్భంగా అని ఇలాగే పూల పుస్తకాలు సిద్ధాంతాలు చెప్పి చేసి పదిదేదీని జట్టి చేసి ఆధునిక సంతోషం ఏమన్నారంటే సంవత్సర శబ్దానికి అర్థం సంవత్సరం కాదు అన్నారు ఓహో అలాగా సంవత్సర శబ్దానికి అర్థం సంవత్సరం కాదు మరి ఏమిటి అర్థం సంవత్సరం భోజనా సహస్ర సంవత్సర యాగం మీరు చేయాలి కాదు మూడేళ్ళు నాలుగేళ్ళు చేయదు ఆ విధంగా దానికి వ్యవస్థ చేసే ఎవరైనా చేసిందని చెప్పే వ్యవస్థ కాబట్టి అసలు ఆ యాగం అంటే కాయట మీద ఉంటుందని చెప్తే ఎవరూ చేయకుండా పోతుంది కాబట్టి ఆ కాల నిర్ణయంలో ఇటీవల చేయ సంవత్సరం ఒక జలోక్కడ లక్ష అంటే వెయ్యాల లక్షకి వెయ్యమ కొద్దిగా మూడు సున్నలు ఎక్స్ట్రా పెట్టారు అంట ఆ మూడు సున్నలు చేర్పిస్తాయి చేర్పిస్తే నాలుగు లక్షల అంటే ఇప్పుడు నాలుగు వేల మూడు వందల ఏడు వందల ఐదు వేలు చేస్తాం అంటే నాలుగు ఊహించడానికి అని చూడండి మరి చూస్తారు ఒక తానికి నాలుగు వేల చిన్న పది యుగమని అలాగెత్త అలాగే కూడా ఉన్నాయి అయితే ఇదే ఇదే ప్రతి యుగమునందు ఇప్పుడు యుగ శబ్దానికి సందర్భము అని ఆ కాలము పరిపక్వమై అవతారము రాబడిన సందర్భానికి యుగము కాబట్టి ఇదే ఇదే అంటే ప్రతి సందర్భమునండి యుగం పూర్తయిందాకాలా ఇప్పుడు కలియుగంలో ద్వాపర యుగంలో వర్తించాడు కలియుగంలో ద్వాపర యుగంలోనే ఇంకా అధర్మం పెరిగిపోయింది రెండోసారి కాలం మానేస్తుందా మానేడు మళ్ళీ రెండో యుగంలో అదే యుగంలో రెండోసారి కూడా అవకాశం ఉంటుంది అంటే అభిప్రాయం ఏంటి సందర్భాన్ని వస్తాయి ఎన్ని సందర్భాలు అన్నిసార్లు వస్తాయి అంతేగాని యుగానికి ఒకసారి వస్తాడని అలా ఉంది చెప్పక్కలేదు యుగ్నికి టైం అని వస్తుంది ఇన్ జనరల్ టైం ఒక పర్టికులర్ యూనిట్ ఆఫ్ టైం అని కాకుండా ఇన్ జనరల్ టైం అని వస్తుంది తర్వాత ఇదే నుంచే మీరు సంధి చేసే ఇదే ప్లస్ అజిదే ఉందనుకోండి సంధి చేస్తే ఏమిటవుతుంది ఏంగ్ పదార్థాది అది పదార్థమైన ఏం నుంచి అకారంతంగా ఉంటే పూర్వలోకం ఏకాద ఇది ఇదే ఇదే ఏ అవగ్రహం పెట్టుకోవాలి అంటే ఇదే అదిదే అని వెళ్ళది అంటే నేను ఇన్ టైము వస్తాను అవుట్ ఆఫ్ టైము వస్తాను అంటే దాని దాంట్లో ఒక వ్యవస్థ అనే లేదు ఆ సమయం డిమాండ్ని బట్టి వస్తాను దీని దృష్టాంతంగా జగేంద్ర మోక్షానికి ఇస్తాను జగేంద్ర మోక్షం అవతారం ఏది అవతారం సాప్ ఉంటుంది తప్పొచ్చి వస్తుంది అవతారం చేస్తాను మిగిమవతారం అరగంట అవతారం జగేంద్ర మోక్షంలో అవతారం ఉంటాయి అవి పది నిమిషాలు అవతారం అలా రావడం ఆ మొత్తాన్ని పెంపేద్దాం గజేంద్రని రక్షించి గజేంద్రని అలా సృష్టిస్తే ఆయన గాయాలన్నీ కూడా పోతాయి సుఖపడతాడు ఆశీర్వదించి వెళ్తాడు అంటే అయిపోయింది అక్కడ అవతారం ఎంతమైన అవతారం అంటే సో ఇక్కడ జగేంద్ర మోక్షానికి ఆయన అవతారం ఇచ్చి రక్షించాను అవతరించి రక్షించాలంటే యుద్ధం అవ్వలేదు నేను మొన్ననే కదా ఆ యుద్ధంలో వచ్చాను నాన్నీ ఇది ఏదో అవ్వచ్చు ఏదో చేపకపోవచ్చు ఏదో ఈ తీర్చు ఇలాంటి సంస్థ లేదు తర్వాత ఎనీ టైం అండ్ అవసరం ఆయన వచ్చి పరిరక్షిస్తాడు అని దానికి ఆలోచనగా మహర్షి ఎంతో ప్రేమతో ఒక కనిపిస్తాను సాధించి అంతకంటే పెట్టలేదు అండి నేను ఇప్పటికే ఆయన నాగించాను తర్వాత జన్మ కర్మ జమే వేస్తే ఇది అవతార వివరణ చెప్పిన తర్వాత ఫలశ్రుతి అవతారీ శ్లోకం తాజన అవతార నిరూప ఈ ఎంత బాగుందో చూడండి దీనికి అవతారిక నేను తెస్తుంది తది జన్మేటి అని అవతారి ఆ అది అది అని అవతారిక ఏ అది ఆ జన్మ సతని జన్మతో నలభై సతన్గా అవతారిక అదే ఆ సో ఆ పరమేశ్వరుని యొక్క జన్మ జన్మ ఈ జన్మ నా జన్మ దివ్య జన్మ అంటున్నారు దివ్యం జన్మ మనవాడు దివ్యం అనే పదాన్ని భావిస్తూ ఉంటారు అట్లా ఈ దివ్యమే ఇంగ్లీష్ లో డివినిటీ దివ్యమో డివినిటీ దేవ డైటి దేవా డివినిటీ దివ్య ఇక్కడ అక్కడ దేవాలో ఏకాద సంప్రసానం ఒక చిన్నట్టుగా వాళ్ళకి అవార్డు వచ్చి దివ్యా మనకే వచ్చింది డిగిలిటీ ఒక వచ్చింది ఎనివే సో దివ్యమైన జన్మ అంటే అర్థమే నేను ఒక ఆయన అడిగా దివ్యమైన జన్మ అండి ఆ దివ్యమైన జన్మ మీరు అన్నా నేను దివ్యమైన అనగా దివ్యమైన అంటే ఏదో తెలియదా తెలియదండి దివ్యమైన అంటే దివ్యమైన జన్మ అంటే అర్థం అని అలా పోతారు అలా ఎలా దివ్యమైన అంటే సో నేను ఏది కదా నాకు అర్థం దివ్యమైన దివ్య ప్రకాశ అంటే ఇంకే పుట్టేది పుట్టేదని కాదు దానికి జ్ఞానాన్ని జోడించింది అప్పుడు దివ్యజంగం అప్పుడు జ్ఞానాన్ని జోడిస్తే దివ్యజంగం కర్మ దివ్యము కర్మ దిశ జన్మ దివ్యము అర్జునుడి జన్మ దివ్యం కాదు ప్రాకృతము దివ్యానికి ఆపోజిట్ ప్రాకృత అర్జునుడి కర్మ ప్రాకృత కర్మ ప్రాకృతం అంటే అజ్ఞానం ఏమి అర్థం అప్పుడు అంటే ఏం కాదు ప్రాకృతి అంటే శ్రీకృష్ణుని యొక్క కర్మ దివ్య కర్మ శ్రీకృష్ణుని జన్మ దివ్య జన్మ అర్జును జన్మ రాపృత జన్మ ఏమని అంటే చూడండి ఆత్మస్వరూపం తెలిసిన వాడు తన పుష్కల గురించి మాట్లాడిన వారికి తెలుసుకో ఉంటుంది నేను ఆ జన్మ దివ్య జన్మ అంటుంది కదా అదో కృష్ణం సంభవాన్ని అదే శ్రీకృష్ణ నువ్వు ఎప్పుడు పుట్టేవా ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని అడిగితే ఆయన పాస్పోర్ట్ ఇన్విగేషన్ లో వెళ్తున్నప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా అడిగారు అనుకుంటున్నాను చెప్పదు అందుకే ఆ నేను కృష్ణ అత్తనాడు పుట్టేనండి ఏదో ఏదో ఏదో ఫలా అత్తనాడు పుట్టాను ఆ చేయడం ఏదో ఆయన అలా చెప్తాడే కానీ ఆయన నేను పుస్తకాల అది విజయ ఆ విద్యలోనే ఏదో నువ్వు ఎప్పుడు పుట్టేవంటే నేను ఫలా అని నిజంగా పుట్టేది అన్నట్టుగా చెప్తాను ఇది అసలు అది దీనికి ఇంకా కృష్ణుణ్ణి ఉన్నాయా ఇంకొంత సహకార్యాలు చేస్తున్నావు కదా నీ కర్మరహస్యం ఎవరితో చెప్పుకో అంటే ఓ నా కర్మరహస్యం నీకు కావా పెరగలేను నేను ఈ కర్మలన్నిటి నువ్వే దేశావా నేనేది కానీ నీకు రహస్యం చెప్తున్నా నేను నిజంగా నేను చేయలేదు అది సో సస్య కర్తారపతి మా విద్యకర్త అవ్యయం నేను కష్టము కాదు నేను కష్టం నేనేమి కానీ నేను అకష్టం కూడా నేనే కష్టం కానీ నేనేమో అని తెలుసుకో దానికి ఒక విశేషం చేసేది అవ్యయం అని అవ్యయం అంటే వికారము మార్పు లేని ఆత్మస్వరూపురము అని అంటారు ఇప్పుడు కర్త మార్పు వచ్చేస్తుంది మీరు కష్టగా ఉన్నప్పుడు మార్పు వస్తుంది ఎలాగంటే చూడండి మీరు ఒక కర్మ ఉంది ఆ కర్మ చేయటానికి ముందుండే మనస్సు ఆ కర్మ చేసిన వెంటనే ఉండే మనస్సులో మారుతుందా లేదా కనీసం ఈ కర్మను నేను చేసాను అనే ఆ కర్తృత్వ భావన అనే మార్చేలా దేహంలో మార్చేలాగా వస్తుందా దేహంలో మార్పులాగా ఉండే ఇది సపోతే దీని మీద నేను ఇంకా కొట్లా నింపుకోండి మార్పు వస్తుంది ఈ దొట్టిన వాళ్ళు నేను అని కనుక మనస్సులో పస్తృత్వభావం ఉంటే మనస్సులో కూడా మార్పు వస్తుంది ఏమంటే సో అలా మార్పు వచ్చేది ఆత్మసత్వం అవుతుందా ఈ స్కూటస్థంగా ఎట్టి మార్పు లేవుతున్నా ఉండేది ఆత్మసత్వం అవుతుందా మార్పు లేవి ఆత్మ అచలం ధృవం ఇవన్నీ కూడా ఆత్మసత్వాన్ని చెప్పే మాటలు అచలం స్ఫూటస్థం కదలిక లేనిది చలనం లేనిది మార్పు లేనిది ఏదో అది ఏ ఆత్మ కాబట్టి నేను అవ్యనుడలో మీరు ఎప్పుడైతే అన్నారో మీ కర్త అన్నాను చూడండి ఎందుకంటే కర్త అన్నారంటే వేయుడు అయితే సార్ అవేయుడు నేను అవ్వదు ఉన్నాయా నీ దృష్టికోణంలో కర్తన అయినా నా యొక్క పరమాత్మ దృష్టితో చూస్తే నా నేను యథార్థంగా కర్తను కాదు అన్నాడు చూడండి నేను కర్తను కాదన్నవాడు పోనీ ఏ పని చేయకుండా చేసుకుంటాలో చక్క చూస్తున్నాడా లేదు మొత్తం దేశం అంతా తిరిగి మొత్తం ఊరంతా చక్క కానీ నేను ఖర్చుని సృష్టిని అంతా నేను ఖర్చుని కాదు అని చెప్తున్నాను మనం చేసిన పనులు చేశారంట చేసారంత పని చేస్తారు నూట రూపాయలు దండా ఇస్తాయి నా పేరు ముందు వీటిలో ముందుకు రాదు లేకపోతే చిన్న హెల్ప్ చేస్తే ఏదో ఇస్తారు ఒకరి ఒకరికో భేదవాడితో లేకపోతే మహాత్ముడితో ఎవరో ఇస్తారు ఎవరికిస్తాడు ఒక అంత ఇస్తాడు దానికి ర్యాప్ గేమ్ ఇస్తాడు ఇరవై నిర్వహిస్తున్నాను వెళ్ళి పళ్ళ కూడా ఎదురుస్తున్నాడు ఇస్తున్నప్పుడు దాన్ని పుట్టం తీసి వాళ్ళు కుటుంబం తీయాలి టీవీ తీసి వాళ్ళు టీవీ తీయాలి అలా ఇస్తారు నాకెవరో ఒక ఆయన నిద్ర ఇస్తారు ఇస్తే సరే పాపం వాళ్ళు ప్రాణత అవుతున్నప్పుడు మనం కాకంటే కొద్ది మంది బాగుండదని చెప్పేసి నేను తీసుకుని కొత్త స్వామిజీ ఫోటో తీసుకుంటే రాలేదు అన్నారు ఫోటో రాసుకోవడం కొంతమంది ఫోటో మళ్ళీ ఎలా పెట్టిన అలా కాదంటే ఆయన మీకు తీసుకునే కదా నేను ఎంతమంది మీరు పెడితే నేను తీసుకున్నాను ఇంత ఇంకో వెళ్ళిపోయానికి ఫోటో ఇలాంటి చాలా నాకు తెలుసు నాకు ఫోటో తీసుకోలేకుండా ఫోటో తీసుకునే కానీ నన్ను అలాంటిఫికెన్ ఫోటో తీస్తే ఫుట్ ఎప్పుడు చేస్తుందో నాకు తెలియదు ఇది దేవాణ దగ్గరలో ఉన్నాడు అని నేను అనుకునేస్తే నాకు ఫోటో తీయాలి కానీ నన్ను మొబైల్ ఎలా చూస్తాం అలా తీసుకోవాలి పది సార్లు నా ప్యానర్ చేసి ఫోటో తీస్తే పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటే అలాగే చేసి ఫోటో తీస్తే అలాగే పోర్టు ఫోటో ఒక్కసారి అది ఎప్పుడంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాల్సి చూస్తే వాళ్ళు ఎలా పెట్టాలంటే మెటార్ తీసుకోవాల్సి ఉంటుంది నేను నేను ఐ వాంట్ పోర్ట్ పని సాధ్య స్వామికి మీరు అరవై సార్లు ఏంటి మీరు మాకు ఇచ్చారు నేను కాదు ఐదు సార్లు అయితే మళ్ళీ మేము తీసుకుంటే మేము నేను మీరు ఇంకోటివ్వండి అని నేను ఏదో కొంచెం ఎగరవాళ్ళనే కొంచెం వాళ్ళతో నేపల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి కొన్ని నేపథ్యాలి అంటే శాతస్కంగా ఆ ఫుటోలోవసం ఏమిటైతే ఒకసారి శ్రీ గారికి ఫుటో ఏంటండి మీరను అవసరం ఫుటో మనం ఎంత ఇచ్చేవాళ్ళం అంత ఇష్టరుడి ఈశ్వరుడి ఈశ్వరుని యొక్క శక్తి ద్వారా అందుకండి మీద మనకు ఎందుకంటే సో మన కర్మ ఇలా బంధించి కర్మ అవుతుంది కేసీ కర్మ పిసర్ అంత కర్మ దానికి దేవంత ప్రచారం ఆల్రెడీ మీరు ఇచ్చేసింది కదా ఇప్పుడు ఏదో ఇచ్చాడు ఇచ్చిన దానికి వంద మందికి తెలుపుకి తెలిసింది అంటే వంద మంది అపో ఆయన ఇచ్చాడు అని అనుకున్నారు అంటే అనేటువంటి మీరు దింగ అప్పుడే వచ్చేసింది ఇంకా దింజాన్ని నడవలేదు ఇవాళ ఆల్రెడీ వసూలు చేసేస్తున్నారు కదా కీర్తి ప్రతిష్టల రూపంలో పది సంవత్సరాల జల్లు రూపంలో నీ వస్తువులు మీకు అయిపోయింది మీరు పెట్టిన ఖర్చుకి నీ వస్తువులు మీకు వచ్చేసింది ఇదేదో పుణ్యం నీరు తర్వాత స్వర్గానికి వెళ్తా నేను అనుకుంటే పడిపోతే ఏం లేదు కాబట్టి నేను అనే కర్తృత్వ భావనతో చేసిన కర్మ అది అజ్ఞానపూర్వకమైన కర్మ కనుక కర్మ అనుగుణి నేను చేశాను అనే స్ గా అతి సహజంగా నది ప్రవహించినట్టుగా పువ్వు వికసించినట్టుగా సూచిని ఉదయించినట్టుగా సహజంగా చేసినటువంటి కర్మ ఏదైతే అది దివ్యమైన కర్మ అలాగా అటువంటి దివ్యజన్మ శ్రీకృష్ణుడి ఆయన కర్మ కూడా దివ్యమైన కర్మే అనే సత్యాన్ని ఎవడైతే తెలుసుకుంటారో యో వ్యక్తి దీన్నే వాడు కర్మ చేసుకున్నట్టుగా కనపడతానండి కానీ వాస్తవంలో వాడు స్వరూపంలో అకర్తండి దాన్ని తత్వం ఉంట తత్వం అంటే తత్వానికి నిర్వచనం చెప్పుకుంటారా నేను చెప్తాను నేను మళ్ళీ చెప్తా సో అలాగంటే అనారోపిత నామరూప ఆకారం తత్వం మీరు మీరు ముందు దాని మిత్రులు అది తత్వం మీరు తీసుకొని సత్వం నేను తల్లు నామ ఆకారీ సింపుల్ గా చెప్పాలంటే అనారోపిత ఆకారం తత్వం అని ప్రశ్నించుకుంటారు నేను నామ రూపాయాను అలా చెప్తా యాడ్ చేస్తే చెప్తా విస్తృతమైన నిర్వహణం కావాలంటే సో అనారోపిత తత్వం మీరు ఆకార వికారకారాలను అందించి జోడిస్తే అది తక్కువ ఉండదు సో వాళ్ళు చేస్తున్నట్టుగా కనబడతారు చూడడానికి అలా రచిస్తుంది కానీ ఆత్మస్వరూపంలో చలనం ఉండదు కనుక అసత్తగా అసత్తమైన అనుభవాన్ని తెచ్చుకునే శక్త్యండి ఇది అసత్తమైన చట్టం అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ బ్రిటండ్ గతి వారికి దూరే నేను కాదు నేను నేను దూరం కాదన్నట్టుగా రచించుకోవడం తనకి తాను లక్షకోవడం నేను చేయలేదు నేను చేయలేదు అసలు నేను చేసానని అనిపిస్తూ ఉంటుంది కానీ నేను చేయలేదు అయితే నేను చేయలేదని అంటాడు కానీ లోపలి మాత్రం నేనే చేశానంటాను అలా అలాగే చెప్పాలంటారు కూడా పైగా ఇదంతా క్లికం ఆత్మ వంచనా అది కాదు అది కాదు అది ఆత్మతత్వం అనిపిస్తుంది అది అకర్తం ఇది క్లియర్లీ ఐ హ్యావ్ మై జీవి అబౌట్ బాడీ మైండ్ వారి మందుకు అతీతమైన అస్తిత్వము కలిగి ఉంది వారి మందుకు అతీతమైన అస్మితను కలిగి అస్తిత్వాన్ని కలిగి ఉంటే వారికి చాలా కంటిన్యూస్ గా తాను కర్మను చేశాననే భావనే కలగట్ అహించిన అనుకంసను కూడా ఆ వాక్ప్రవృక్తి కూడా అలా ఉండదు అహించని వాక్ప్రభు ఉన్నది అది దాన్ని అసత్వంతో ఉంటారు ప్రిగన్షన్ కాదు కాబట్టి అది తెలుసుకోవాల్సినటువంటి విషయం అది తత్వం అలాగే జన్మ కూడా ఉంటారు ఈ విధంగా ఎవరు తెలుసుకుంటాడో వారికి ఏమవుతుంది వారు దేహం దేహాన్ని విడిచిపెట్టుకోవాలి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పునర్జన్మీ పునర్జన్మను పొందదు అంటే వాడు జ్ఞానం ఏకాద అదేంటి శ్రీకృష్ణుల యొక్క దివ్య జన్మని దివ్య కర్మని తెలుసుకుంటే జ్ఞానం ఎలా అవుతాడు అంటే దానికి రెండు రకాలుగా మహత్వం చెప్తారు ఒకటే వేసి అంటే ఉపాసి అని అర్థం ఉపాసించు వాడు అని ఉపాసించిన కాబట్టి శ్రీకృష్ణులు మీరు ఉపాసిస్తారంటే ఆయన పుట్టినట్టుగా కనబడుతాయే కానీ వాస్తవంగా ఆయనకు జన్మ అనే సత్యాన్ని భావన చేయండి ఆయన అనేక కర్మలను చేర్చినట్లు ఉండుతాయే కానీ ఆయన వాస్తవంగా కర్మలను చేయలేదు భగవద్గీతలో ఆయన నిరూపించినాడు అనే ఈశ్వరుని శ్రీకృష్ణుని యొక్క అకర్తృత్వాన్ని మీరు భావన చేయండి అలా ఎప్పుడైతే మీరు భగవాను అజన్మ స్వరూపాన్ని అకర్తృతత్వాన్ని మీరు భావన చేస్తారో మీరు ఏది భావన చేస్తే అది అయిపోతారు ఈ మనస్సు భావన చేస్తే ఆ ఆకారాన్ని పొందేస్తుంది మీరు శత్రువుని భావన చేశారన్నుకోండి మనస్సంతా శత్రుభావంతో ద్వేషభావంతో నిండిపోతుంది మిత్రుల్ని ఫామన్ చేస్తే ప్రేమతో నిండిపోతుంది వాళ్ళ కూర్చుని ఉన్నారు కూర్చుని ఉండే ఒక డబ్బులు అందరు నదులు అడిగితే పశ్చిమ బంగవారం అడిగాను తిరునవ్వుతున్నారు పశ్చిమ బంగళవారం అడిగానే మీ ఫ్రెండ్ గురించి వాళ్ళు తెచ్చేవా అని అంటే వీళ్ళ డిజైన్లో తెలిసిందా నువ్వు ఎలా సమస్యలో ఉన్నావే అన్నారు ఆ ముఖం మీద తిరునమని బట్టి వాడు కరెక్ట్ సో మీరు మీరు దేని భావన చేస్తే ఆ ఆకారాన్ని పొందరుస్తారు ఇంకా చిన్న విషయంలో అలాగే నేను నిరంతరంగా ఈశ్వరుని యొక్క జన్మ యొక్క తత్వాన్ని అక్కడ బోధించిన విధంగా అజన్మ అసలు అవ్యయాత్మ అలాగే ఈశ్వరుని యొక్క కర్మ చేతి తత్వాన్ని ఆయన ఏమని చెప్తాడు నమే కర్మ ఫలేమాం ఎంత కర్మాన్ని నమే కర్మ ఫలేహ ఇది మాం యోజాది కర్మభ్యత నాకు సార్ ఇచ్చేదే అని చెప్పబోతున్నాడు ఇంకో రాబోయే కాలంలో కాబట్టి ఆయన యొక్క కర్మతత్వాన్ని మనం కనుక భావన చేస్తే ఆ లక్షణం మనకు వచ్చేస్తుంది దాంతో ఆ ఉపాసన యొక్క భవనం చేస్తే అంతఃకరమను సిద్ధమవుతుంది అంతఃష్కరణ నేను ఫలాలాపతి ఇచ్చాను అనే అజ్ఞానంలో ఇంటి మరణ భయం పోతుంది అవసరం సో అతనికి కాలం యొక్క దొంగ నుంచి తర్వాత కర్తృత్వ బుద్ధి ఉంటుంది అది పోతుంది అసలు అదే అంతఃకరణ అహంకారం లేకుండా అయిపోతుంది అంతఃకరణ సిద్ధి అంటే అదే అటువంటి అంతఃకరణ సిద్ధిని ముందు ఉపాసన తద్వారా అంతఃస్కరణ సిద్ధి వారికి మాటి నన్ను పొందును అంటే పరమేశ్వరుని వాడు పరమేశ్వరుడు ఐక్యం అయిపోతాడు జీవన్ముక్తి అయిపోతాడు అండి జీవన్ముక్తుడైపోతే ఇంత పునర్జన్మం ఉన్నది ఇంత మండీ దేహాన్ని స్థితి జన్మ కానీ మరి ఇక్కడ జీవనముక్ అవుతున్నాం అంటారా మీరు దేహం చెక్వానుంది కదా అంటే దేహమును విడిచిపెట్టి దేహం చెక్వంటే మరణించని అర్థం కాదు మరణించిన అర్థం కాదు దేహం చెక్ దేహాభిమానం చెక్వా దేహమును విడిచిపెట్టి అంటే దేహాభిమానం చెక్వా మీరు డేమోప్రస్తో అన్నారు అక్కడ ఏమి అక్కడ ఇదంతా నేను విస్తారంగా చెప్పాను అక్కడ ఏమొస్తుందంటే పురుషుడు ప్రాణస్య ప్రాణం ఒక వాసవ వాచము సో ఆమె నుంచి ఏ ధీరా ప్రేత్య అని వీరు ఒక వివేకవంతుడు సో దేవం మీరు సంఘాతం కంటే ఆత్మ విలక్షణమైనది అనే వివేకముకుడి ధీర పురుషులు ఎవరైతే ఉంటారో వారు ప్రేత్య అంటే మరణించి అని కాదు దేహాభిమానం చెప్పి దేహాభిమానమని వీరికి చెప్పింది ఇద్దరు హంస్కొని ఇస్తామండి ఆత్మజ్ఞానం ఉదయం నుంచి మనవుడు కృషా కావాలంటే హి హ్యాస్ టు డైజ్ టు డై అంటే నాట్ డిజిటల్ డై హ్యాస్ టు డై టు వన్ హు డైస్ టు ది వరల్డ్ ఇది ఎలాంటి దైయుల్లో క్రైస్తో మాత్రం చాలా చిత్రంగా అంటారు ఏమన్నా అంటే One who wants to prism life will lose life. One who is willing to lose life will prism life for Allah. A sea of Galilee, both people, will have prism. And if you are not going to die, you are not going to die. If you are not going to die, you are not going to die. దేహం చెప్లా అంటే దేహాభిమానం చెప్ట్లా వన్ హ్యాస్ టు డై టు ది బాడీ విత్ రిసన్స్ టు ది బాడీ వన్ హ్యాస్ టు డై ఎలాగండి హౌ క్యాస్ట్ త్రీడ్ సెక్స్ అంటే జెండర్ క్యాస్ట్ క్రీడ్ జెండర్ ఆల్ కైండ్స్ ఆఫ్ బాడీ రిలేటెడ్ డెఫినెషన్స్ అండ్ క్యాటగరైజేషన్ అవన్నీ కూడా డ్రాప్ అయిపోతాయి మీద చూస్తే అందం చెప్తాను నేను ఒక పిల్ల నా దగ్గరికి దండం పెట్టాను వస్తే ఏ అమ్మాయి ఎందుకున్నావు అని అడిగాను మీ పేరు ఎవరితో అడిగా నీ పేరు ఏం చదువుతున్నావు అని అడగదా పేరు ఎవరితో అడిగితే గాయత్రి పేరు గాయత్రి ఫోర్త్ బి నాకు అర్థమైపోయింది ఫోర్త్ బి అవుతాం అంటే ఆ అమ్మాయి అభిమానం ఏంటి నేను పక్కన వాళ్ళ తమ్ముడు వస్తున్నాను మీ అని అడిగాను సిక్స్ ఏ అని అడిగాను అక్కడ అలా సిబ్బంది కదా అభిమానం ఆ అభిమానం ఏమవుతుంది అప్పటి వారు కాలేజీలో చేస్తుంది అమ్మాయి కాలేజీలో చేస్తుంది ఏదో ఈ అభిమానం ఏమవుతుందో డ్రాప్ అవుతుంది ఎప్పుడు డ్రాప్ అయిపోతుందో తెలియతుంది కానీ డ్రాప్ అయిపోతుంది మీరు గమనించారు కదా అమ్మాయికి ఇప్పుడు పాపం ఇంకా చిన్న తరగతిలో ఉంది కనుక అభిమానం దీ తరగతికి క్లాస్ టీచర్ ఇలాంటి అభిమానం పెట్టుకుని ఉంది కొంచెం హై స్కూల్లోకి వెళ్ళేది అభిమానం డ్రాప్ అయిపోతుంది కాలేజీలోకి వెళ్ళిన తర్వాత అభిమానం డ్రాప్ అయిపోతుంది అభిమానం ఏమి ఉండదు అధిష్టానంలో కొత్త కొత్త అభిమానాలు ఏవో వస్తాయి కానీ ఆ అభిమానం డ్రాప్ అయిపోతుంది మహాత్ములు అన్ని అభిమానాలు డ్రాప్ అయిపోతుంది దేహానికి సంబంధించిన అభిమానం ఏది నిధులు ఉంది దేహ ధర్మాధ్యాస కంప్లీట్ గా డ్రాప్ ఇక బాడీ మీ కంఫర్ట్ అనేది ఒకటి ఉంటుంది బాడీ మీద ఎలైజ్ గా ఉంటాం కంఫర్ట్ ఇస్ కంఫర్ట్ ఈ సిచ్యువేషన్ ఉంటుంది కదా బాడీ మీద కంఫర్ట్ మీద కమిట్మెంట్ పోతుంది అంత సఫరింగ్ అవ్వటం కంఫర్ట్ లేకుండా అవన్నీ మామూలే బట్ టోటల్ ఆప్సెషన్ విత్ బాడీ కంఫర్ట్ మనం ఏదైతే సమాజంలో ముఖ్యంగా ప్రాథమికమైన అంటే వైల్డ్ పీపుల్ అంటే వర్ల్డింగ్ అంట వర్డింగ్ డెఫినెట్లీ చూడండి ఈ వర్డింగ్ అంటే ప్రపంచంతో సంసారంలో పూర్తిగా కలవని కలవడం సరే వాళ్ళ సంసారమే సత్యం ఇది అప్పుడప్పుడు దేవుడు ఉంటారు ఎందుకంటారంటే ఇది కుమార్ దేవుడు మనం మన స్కీమ్ అడ్డొస్తాడని అనే భయంతో మనం బిజినెస్ లో ధనాలు కోపేటాలు మనవాళ్ళు మనవరాలు ఇదంతా మనం స్కీమ్ కూడా వెసుకుంటూ పోతున్నాము చాలా సరిగ్గా వేసేస్తున్నాం స్కీమ్ దీనికి ఈ కంటి కనపడకుండా ఎక్కడో స్నేహాలు వస్తారు ఎక్కడో దావుడు వీడు అప్పుడప్పుడు అట్టి కొడుతుంది వాళ్ళు అట్టుకోకుండా ఏం చేయాలంటే మీరు అప్పుడప్పుడు ధనం పెట్టండి హుండీ లేదు వేస్తూ ఉండండి అంటే అసహిక ఆహారని వీడి చేస్తారు అంతేగాని వీడికి దేవుని మీద భక్తి కాదు దేవుని మీద భక్తి లేదు వేగం మీద భక్తి లేదు డబ్బు మీదే భక్తి లేకపోతే ప్రాపంచిక భోగముల మీద వీడి భక్తి ఆ భక్తిని పెట్టి దేవుడికి ఏ అంతే అప్పుడంలో అన్నం పెడుతూ ఉంటారు ఏ అండ్ అందంగా ఉంటారు లోకల్ దీండా కరప్ట్ పోలీస్ ఆఫీసర్ పెట్టిగా పెట్టిగా అప్పుడంలో అన్నం దాడుతూ ఉంటారు భోగము ప్రపంచ ప్రాపంచిక తత్వంలో ఉంటారు వన్ హ్యాప్ టు డై టు వాళ్ళు దివా కంఫర్ట్ విషయంలో కూడా నాట్ టోటల్లీ సమస్య ఏదో బతగాలి కాబట్టి బతకడమే కాదు కలుపుతుంటే అది దీనికి ఎట్లా దేహం ఉంటే యాజమానాలు అతీతంగా అలా ఉంటే దేహం కూడా ఆరోగ్యంగా ఉంది దేహం గురించి దెండ పెట్టుకుని వీడు దెండ పెట్టుకుంటుంటే దేహంలో ఉండే హార్మోన్స్ అన్ని కూడా పెడిపోతుంది వీడి బెండ ఎక్కువ గుండె నా గుండె ఏమవుతుందో వీళ్ళు దెండ పెట్టుకోవడం మొదలు పెడితే వీడు హార్ పేషెంట్ అయిపోతుంది మీకు హార్టిపేషంట్ కాకుండా ఉండాలంటే ఉపయోగ తెలుసుకోండి ప్రజలలో హార్ ప్రణాయామ రామదేవి బాబా చెప్పినట్టుగా ప్రణాయామం చేయండి మీకు హార్టి గురించి మాట్లాడతాను ఇవర్ ఒకటే మీకు హార్టిపేషంట్ అవ్వాలనుకుంటే చినకలా ఉన్న మనిషి కూడా ఒక్కసారి అపోలో వాడు ఎవరు ఎగ్లపేషన్ అంటూ ఉంటారు యూ హియర్ ది మెసేజ్ హార్టీ సెండింగ్ అని ఒక మెసేజ్ ఎగ్లపేజ్మెంట్ ఇస్తాను దాన్ని నమ్మి ఎదురు వాళ్ళ దగ్గరికి వెళితే వాడు చేసి వైద్యం అలా అవుతుందో నాకు అక్కడ నాకు ఇంతదాకా నాకు కనిపించిన నేను కాలేదు కానీ వాడు మాత్రం డబ్బులు తిప్పేసుకుని నీ హార్ బాగోలేదు అని చెప్పి ఇచ్చి మమ్మల్ని చెప్తాడు ఇంకా ఆ రోజు నుంచి వీడు మరణించే వరకు నేను హార్ హృద్రోగిగా మరణిస్తాను నిజంగా ఒక ఆయన నా దగ్గర చూస్తే నేను హృద్రోగంతో బాగుంటున్నాను మీకు ఉపాయం చెప్తుంటారా చెప్పండి అన్న భాగోత్వం దశం సో దాని గురించి మీరు మర్చిపోతే అది దర్శకం ఏదో డ్యామిటేజ్లో వేసుకోవాలంటే వేసుకోండి నేను కాదని నేను అన్నా కాబట్టి దేహాభిమానాన్ని విడిచిపెడితే దేహం ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా అవుతుందంటే అది ఎదో ఇంకా రోగం రాదని నేను కాదు వస్తూ ఉంటాయి బట్ దీనికి మేనేజ్ందా అయితే ఎవరికీ దర్శకు ఎవరికీ హక్స్ మేనేజ్ దేహానికి వచ్చిన రోగాన్ని బుద్ధిమంతుల కిలక నాన్ వెజ్ చేసినా సహ సహించడం తప్పటికీ దానికి వేరే ఉపాయం ఏమి లేదు ఇదే మందు మొదలు వేసుకోవటం సహించేస్తాం అది చేస్తున్నాం బిల్ పేమెంట్ లా క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ మీరు క్రెడిట్ కార్డు జాస్ట్ ముఖ్యమంత్రి ఈ షాపులన్నీ తిరిగి పెద్దకా సబ్జీలన్నీ నింపుని తీసుకు వస్తారు అలా ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు పొద్దున్న దానికి ఇలా ఫస్ట్ గాలి వేయపడికి బిల్ వస్తాయో బిల్ కా బిల్ పేమెంట్లు వచ్చినప్పుడు కూర్చుని బుద్ధిమంత్రులు చెప్పి పుచ్చుకుని రాసి అవన్నీ ఆ బిల్లు మీకు ప్లీన్ చేసి పోసుకోవాలి ఆ బిల్లు పేమెంట్ నేను బిల్లు పేమెంట్ పేను అది వర్కౌట్ కాదు చాలా ప్రమాదం ఉంది అక్కడ మీకున్న అకౌంట్ ఉందో వాళ్ళు చేసుకున్న చేస్తుంది కాబట్టి బిల్లు పేమెంట్ ఈ శరీరానికి వచ్చే రోగాలు కూడా శ్రే పేమెంట్ లేదు ఆ పేమెంట్ మనం చేసేది ఆందోళలో పది రోజులు ఆడగతాము వాడికి ఒక పార్టీలో అయితే ఒక మొహం బాడో ఒక గలంబేసి పేమెంట్ అయిపోయింది లేకుంటారు అంటే బిజికి క్రెడిట్ కార్డు పేమెంట్ చేస్తాం బిల్ పేమెంట్ చేసినాసి పేమెంట్ దాని మీద కంప్లైంట్ చేద్దాం అనవసరం దేహాభిమానం అనే దాని గురించి మాట్లాడుతున్నాం సో ఈ బాడీ బిల్ కంప్రోట్ చేసి నాస్ట్ అలాగ దేహాభిమానాన్ని త్యాగం చేసి కర్తృత్వాభిమానాన్ని ఎవరైతే ఉంటాడో వారు పునర్జన్మ నైటీ వాడు తిరిగి జన్మించడు వారు నన్నే పొందుతాడు సహా మాం ఏటీ అంటే విరంభించలేదు మరణించిన తర్వాత నన్నే పొందుతాడు వాడు ఏ విధానికి వెళ్తాడు అని అలాగా కూడా చర్చ చెప్పచ్చు అక్కడ ఆ ఉండవు అలా చెప్పచ్చు కానీ వేదాంత గ్రంథం కనుక మరణించడానికి వెళ్తాడు లేదా సర్గానికి వెళ్తాడు అని చెప్పే కనుక చెప్పడం న్యాయం కావచ్చు ఇక్కడ అలా అలా ఉంటే గత పర్వాలేదు కానీ మీ లేదంత వరకు దాన్ని వేదాంతపరంగానే మనం చూడాల్సి ఉంటుంది జన్మ మాయారూపం అది విద్యం అంటే మాయారూపం జన్మ అది విద్య అంటే అంటే మాయాశక్తి యొక్క రూపమే ఈ జన్మ ఎందుకంటే మాయాశక్తి త్రిగుణాత్మిక పుట్టుకంటే ఏంటి దేహము ఇంద్రియములు మనస్సు అహంకారము అదే త్రిగుణాత్మక త్రిగుణాలు ఉంటారు కదా దేహమేమో తమో గుణం అవుతుంది సత్వృత్వమేమో రంజస్సు అవుతుంది మోక్షత్వం సుక్ష్మగుణం అవుతుంది అదే అదే మాయా రూపం కాబట్టి జన్మ తిట్టుక అనేది నాని యొక్క రూపం మాయాశక్తి యొక్క రూపం నేను మొక్కలేదు అని శ్రీకృష్ణులు అంటున్నాడు కర్మత సాధూనా పరిత్రానాది ఏ కర్మ ఇప్పుడే చెప్తారు సాధుని పరిత్రానం రక్షించుక పరిరక్షించుక దుష్టులను శిక్షించుక దుష్టు శిక్షణము కర్మ సంస్థాపనము మూడు ఆ మూడే పర్వణ మాత్రమే మనం ఈ మూడు కూడా నా యొక్క కర్మ ఈశ్వరణకు చెందిన జన్మ దివ్యం అంటే అప్రాకృతం ప్రకృతి యొక్క పరిధిలోనికి రానిది అంటే త్రినాత్మకమైన ప్రకృతికి అతీతమైనది అంటే జీవాత్మకమైన ప్రకృతి యొక్క కార్యమైన దేహాన్ని ఆదుగా ఎందు అహం మమ అనే అభిమానం మనకు అతీతమైనదిత మనం అనేది ఉండదు దేహాన్ని గురించి దేహాన్ని గురించి నాకున్నట్టే కదా అంటే దాని పేరే అజ్ఞానం దాని పేరే అజ్ఞానం దేహాన్ని గురించి నాకున్న ఎంత అంటే వాళ్ళు జ్ఞానం అంటారు అజ్ఞానమే అంటారు లేదా క్లాస్ లో బయట జ్ఞానం ఉంటే అంటారు అలాగే యజ్ఞం చేస్తున్నాడు ఒక ఆయన సామాన్య కర్మ చేస్తున్నాడు ఆ యజ్ఞం చేయడానికి కావాల్సిన ప్రజ్ఞంతా ఆయన దగ్గర ఉంది ఆ స్క్రీన్ అంతా ఆయనకు సన్సీగా తెలుస్తుంది ఆయన్ని పండుకునే అజ్ఞానం తుది మనం ఏం చేస్తుంది ఏమిటి ఆయన అజ్ఞానం ఏమిటి చెప్పండి ఆయన అంత తొందుకుంటే మీరు అజ్ఞానం చేశారు ఆయన అజ్ఞానం ఎవరు చెప్పండి భాషలు తెచ్చేస్తుంది బాగా చేయాలో ఎలా చేయాలో ఆయనకి తెలిసింది నువ్వు ఆయన అజ్ఞానం అంటావు ఏమిటి ఆయన అజ్ఞానం ఎవరో చెప్పేది సరే ఆయన వాజిపేయాన్ని ఎలా చేయాలో తెలిసి నేను వస్తున్నాను ఆత్మ అట అని ఆయనకు తెలుసా ఆయన అడుగు ఎప్పుడు ఆయన అడిగి కాబట్టి మీరు కష్ట కాదా అంటే నేనేనడు బాబు కష్టం నేను కష్ట కాబట్టి ఈ వాజిపేయా భావంతో రోజు రోజు నేనే కష్టం అని చెప్పాను ఆయన ఇప్పుడు ఆయన అజ్ఞానంన్నా లేదా క్లాస్ లో అజ్ఞానం సో మన దియ్యం అప్రాకృతం ఐశ్వరం ఈశ్వరునికి సంబంధించినది ప్రకృతికి అతీతమైనది అప్రాతం ఏం ఎంతో వ్యక్తి సత్వత సత్వే యథావత్ ఎవడైతే తెలుసుకుంటాడో స్వయం చెప్పినట్టుగా ఈశ్వరుని యొక్క జన్మ గురించి కర్మ గురించి ఎవడైతే తెలుసుకుంటాడో ఎలా పిలుసుకుంటాడు తత్వతహ తత్వే సత్వేన అంటే తృతీయావిభక్తి ఆ కసిల్కి సహాకి రెండు అర్థాలు ఒకటి పంచమీ విభక్తి ఒక అర్థం పంచమీయా తస్సిల్ ఇంకొకటి సావవిభక్తికల్ అనుకోండి అది ఏ విభక్తికైనా తస్సిల్ వస్తుంది అలాగే తృతీయా విభక్తిగా సహా అని వచ్చింది కాలానికి అది సో అర్ధకునే సత్వే తృతీయంటే తెలుగులో తత్వముగా అని చెప్పారు తత్వముగా తెలుసుకుంటారు భూత లక్షణే తృతీయ సత్వముగా తెలుసుకుంటారు తత్వముగా తెలుసుకోవడం అంటే ఏంటండి ఈ గా ఉన్నట్లుగా తెలుసుకుంటారు ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం అంటే ఏంటి దేహము పుట్టినది నేను పుట్టలేదు ఇది ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి దేహం పుట్టే నేను పుట్టినట్టే ఇది ఉన్నది ఉన్నట్లు తెలుసుకోలేకపోవడం అలా ఈ దేహమును ఈ దేహమును అంటే అదే నేను దేహండి దేహాధీనం తప్పి నైతి నీ మళ్ళీ వాటి పునర్జన్మ ఉండదు ఇక భగవంత వారు ఎంంటే అదో నిత్య శుద్ధో బుద్ధ ముక్త ఆత్మా స్వతో నేను మాయేదివా అజము ముఖ్యము బుద్ధము శుద్ధము ముఖ్యము అయిన ఆత్మ అనంత తానుగా అంటే స్వతహాగా అంటే యథాక్షు కేవలము మాయాశక్తి చేతనే పుడుతుంది మాయాశక్తి చేత పుడుతుందంటే అర్థం ఏంటండి పుట్టినట్లు అవి తీసుకుని అర్థం మాయవితే సో మాయా రూపం అంటే రిక్ష్యాభూపం మా జన్మ మాయారూపం అంటే నిఖ్యాభూతం నిఖ్యాభూతం కనపడితే గానీ వాస్తవంగా జన్మ ఆత్మస్వరూపానికి లేదు తర్వాత చేష్ఠం ప్రాకృతం అప్రాకృతం ఆ పరమేశ్వరుని యొక్క చేష్ట కూడా ప్రకృతికి లోబడి చేసేది కాదు చేష్ట చేతిగా వాస్తవంగా చేష్ట పరమేశ్వరునిందు లేదు పరమేశ్వరు సన్నిధిలో చేష్టత ఉంటున్నాం అంతేకాని పరమేశ్వరమైనది చేష్ట యొక్క మాం ఏటీ నన్ను పొందుము అతి అతి ఉపాసన చేసిన వాడు అటుమేటిక్ గా జ్ఞానాన్ని పొంది నన్ను పొందు దేహాభిమానాన్ని ఇచ్చేస్తే మోక్షం జీవను నన్ను పొందుము అన్నదానికి అర్థమేమిటి సముఖ్యతే అతి వారు మోక్షము పొందుము అని అర్థం అర్జున ఓ అర్జున అని వీతరాధ్రోథాముశ్రి ఈ అవతారిక లేకపోతే ఈ శ్లోకాలు ఒకదానికి ఒకదానికి తీర్థాన్ని తీర్థం ప్రసాదానికి ప్రసాదంలాగా ఉంటాయి ఏమీ కలవే క్షమ ఉన్నావు ఇప్పుడు పెరుగు తోడు పెట్టారనుకోండి నీళ్ళన్నీ ఒక్కటి బుద్ధత్త వచ్చి జరిపోయి ఈ శ్లోకాలు అలా ఉంటాయి అవతారిక లేకపోతే మనకి కనెక్షన్ కూడా అవతారికి తీసేప్పటికీ అమ్మాయ నాకు అలా అనిపించలేదు సో ఏంటి ఎవడైతే నా ఈ జన్మని నా దిగ జన్మని దివ్య కర్మని తెలుసుకుంటాడో వాడు మొత్తాన్ని పొందుతాడు అని బాధ ఏదండి నెక్స్ట్ ఇంకా ఏమైనా గెపింగ్ ఉంది అది చెప్పండి వేతరాగ ఏమిటి వేతరాగ భయద్రోహే అదనో స్థాపిస్తుందా ఇప్పుడు రాజం గురించి భయం గురించి ఏంటి కదా ఇప్పుడు అప్పుడు అసలు కదా రెండో అధ్యాయం అంతా అదే కదర్పిస్త ఈ కనెక్షన్ ఏమిటస కనెక్షణం దా ఉంది కనెక్షన్ అది ఏదో నీకు అవతారం చూస్తే తెలుసు అవతారా నైసో నిజానికి నాకు అనిపిస్తుంది శంకర భాష్యము దానికి తెలుగులో సుస్పష్టమైన వివరణాత్మకమైన అనువాదం కానీ చేత కానీ ఇంకా ఇంకా తెలియదా రాస్తే తెలియదా చేసాను తెలియవాడు చేయాలి ఎందుకంటే విషయం తెలుసుకున్న వాళ్ళు రాయాలి ఏదో రాయగం కాదు అయినా వ్యవహారికల్లో కూడా రాస్తారు సో అక్కడ రామరాయ్ కూడా నిర్శం చేస్తారు సరే అది పిల్లల వారు తిరస్కారం కాదు రామరాయ కవి ఖండనం చేశాను నేను ఈ రామదాయ కవి వ్యాఖ్య వర్ణించాను మొత్తం అభివృద్ధి రామదాయ కవి వ్యాచారం వర్ణించింది అల్వాల్లో అల్వాల్లో ఎంత పాఠం ఉందో నేను నాకే పుట్టింది దేవుళ్ళంత పాఠం ఉంది నైసం మొక్క అంటే నేను చెప్పాను నా అభిప్రాయం ఒక ప్రేమతో అన్నమాట మరొకటి కవిలో నైస మొక్కమార్థావి ప్రభుత్వ ఇక్కడ నమస్థ ముఖ్యత అన్నారుగా అది ఘనక్షణం వాడు మోక్షముని పొందము సో తాను దేహము కాదు అని తెలుసుకుని జీవముక్తి పొద్దును తాను దేహము కాను తాను కర్తము కాను మహత్వ వల్ల చెప్పారు దేహాభిమానాన్ని కర్తృత్వాభిమానాన్ని విచిత్రు జీవముక్తి పెడతారు దీన్ని ఒకళ్ళుగా విద్దరు కాదు కోకళ్ళలుగా మహాత్మును దీన్ని పెట్టి ఉన్నారు వాళ్ళ అనుభవాముది ఫస్ట్ సో ఇదే మోక్షమా ఈ మోక్షమాగము నిన్న దాకా మొన్న వచ్చిందో లేకపోతే ఇరాడు వచ్చిందో అని మీరు అనుకోవద్దు నైక మోక్ష మార్గ ఇరాకృష్ణుడు కొత్తగా మొదలు పెట్టేది మతాన్ని కూడా మీరు అనుకోవద్దు ఈ మోక్ష మార్గం ఈనాడు వచ్చింది కాదు కింద మరి మరి ఎప్పుడు వచ్చిందండి ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కదా మరి ఎప్పుడు వచ్చిందంటారు కోమీ ఇది అక్కడి నుంచో సృష్టి ఉన్నటువంటి సనాతన ధర్మము అని అనిపిరాధ భయపరాత అది కదా ఎంత బాగుంది ఓకే అయితే ఆ మోక్ష మార్గం ఎంతోమంది ఈ దారిలో నడిచి వారు మోక్షాన్ని పొందేసి నాలో ఐక్యం అంటే ఎంత ఊరటని కలిగిస్తుంది భక్తుడికి నేను కూడా ఈ మార్గాన్ని అవలంబిస్తాను ఈ మార్గంలో ముందుకు నేను కూడా జీవనస్తుని కావాలి అది గోడు దేవుణ్ణి ఆరాధిస్తే దేవుని మీద ఆరాధించి వస్తుంది కాబట్టి ప్రపంచం మీద ప్రేమతో వెళ్ళి ప్రపంచ వ్యవహారాలు తీసుకొని ఎవరో కాదండి డూయిట్ టు యువర్ హార్ట్ హెన్ డూ ఇట్ అండ్ సిక్స్ అండ్ కాదు దేవుణ్ణి ఆరాధించాలి ఆరాధిస్తే ఇంకా మళ్ళీ హంటింగ్ అవకాశం లయర్ ని హంటు చేయాలి కానీ ర్యాబిట్ ఏదైతే ఈ దేవుడిని ఆరాధిస్తే మోక్షం తప్ప ఇంకా మళ్ళీ ఇంకో దానికంటే తక్కువ మాట ఎత్తుకొచ్చా అలాగనే మీరు ఆరాధించాలి అది పర్ఫెక్ట్ సో అలా ఆరాధించాలి ఓకే నేను మోక్షమే కావాలి నువ్వు చెందు అది నా వల్ల అవుతున్నాను నీ వల్ల అలాంటి గడ్డ పెట్టుకోవద్దు నీ వల్ల అవుతుంది ఎందుకంటే బహవహ ఎంతో మంది మత్భావ ఎంతో మంది నా స్వరూపాన్ని పొంది ఉంది నాకు ఈశ్వరులో వచ్చినవి అంటే ఆ తమ స్వరూపము ఆత్మరూపంగా ఈశ్వరుని సాత్కారించుకుని వాళ్ళు జీవన్ముక్తులు అయ్యారు ఎంతో మంది ఓ అలాగా అయితే వాళ్ళు చాలా పవిత్రులై జీవన్ముక్తులు అవ్వాలి పూత ఆ లేకుండగా మోక్షాన్ని పొందుతాం అనేది లేదు అంతఃకరణ శుద్ధి చాలా మౌలికమైన క్వాలిఫికేషన్ అది ఉండాలి అంతఃశుద్ధి ఉండాలి పూత అటువంటి ఆ పవిత్రత్వం తపస్కరణ సిద్ధి వాళ్ళకి ఎలా వచ్చిందంటారు జ్ఞాన తపస్సు జ్ఞాన తపస్సు అనే మాట ఉండే తల గొప్ప మాట కానీ శాతంలో జ్ఞానమే తపస్సు తపస్సు అనే మాట మీరు విన్నారు లోకంలో ఆ తపస్సు అనే పదానికి అనేకానేకములైన అర్థాలు కొంతమంది తపస్సు అంటే భోజనం మానేసి తలబందులుగా పడతాయి పెట్టి దేవస్థాపనం చేసి అలాగే జ్ఞాపనం చేసేటో ఎందుకంటే ఇప్పుడు బీహార్ స్కూల్లోనూ అక్కడ బీహార్ స్కూల్ అక్కడ ఎంతమంది సమస్యలు లభిస్తాయంటే చుట్టూ అర్జునులు పెట్టుకుని మధ్యలో చూసుకుని తమస్థలు ఇస్తాను చుట్టూ సత్తుల్లో దానికి మంట విస్తాను ప్రతి మందుతో ఆ మధ్యలో పెట్టి చిన్న సమతామైతే నేను చూసినా మాట అందుతుంది వీడికి చాలా వేడి పుడుతుంది శరీరానికి చాలా కష్టం సమస్య వస్తున్న తానిత ఉంటే చాలా కష్టం అనిపిస్తుంది దాహం డిహైడ్రేషన్ ఇలాంటి ఇబ్బందులు అనిపిస్తాయి కానీ ఆ కూడా సహించి వాళ్ళు పుట్టింది గతం చేస్తాయి ఆ మంగళ అలాంటి తపస్సు చేత అలా దానికి ముందే విలువ దారుంది ఏమంటే తేలికా మనం చేయలేకపోయినందుకు మాత్రం అది తప్పుదని చెప్పగా ఉంటుంది కదా దానికి కానీ దాన్ని అలా చేసి రోగం తెచ్చుకునే తర్వాత హాస్పిటల్స్ తీసుకు వెళ్ళడం అది అంతా సందర్భం అవుతుంది లేని కొన్ని రోగం ఏదో తెచ్చుకున్నాడు అనుకోండి ఏదో స్కిన్ డిసీజెస్ ఏదో తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయింట్మెంట్లో మీరు అస్థితి తీసుకుంటే వాళ్ళు చేసి కదా అది దాంట్లో ఆ సహనము చికిత్స మనం నేర్పించాం అనేది దాంతో వాడు అభ్యాసం అంటే వంద రోజు దానికోసం కిక్కి వంట తెచ్చుకోకట్లేదు మీరు కాలంలో మామూలుగా డైరెక్ట్ ఇక్కడ వచ్చి ఇక్కడ పార్టీ ఇక్కడే ఉంటుంది ఇప్పుడు వంట కూడా అయింది హైదరాబాద్ వచ్చేస్తూ ఎంత వస్తుంది ఇక్కడ రాసింది హైదరాబాద్ అయితే గుంటూరులో అయితే ఇంకా పర్ఫెక్ట్ గా సో ఇక్కడే పంట ఉంది బట్ అదే తో అది క్వాలిటీ బట్ మోక్షానికి మాత్రం అది మానసి కావాలి మానసం తప్ప నేను ఇంకొక దాప చూపిస్తాను ఆయనకి నేను ఎందుకు వెళ్ళవారిని కూడా అనుకున్నారు ఒక హాస్పిటల్ ఆయన ఏం చేస్తారంటే తెల్లవారు సామున ఐదే వచ్చి గంగానగింది ఇక్కడ వాళ్ళకు గంగానగిరిలో నీళ్లు నాలుగు డిగ్రీలు హైకో ధర్మీయా నీళ్లు అంటున్నారు అని చెప్పి కానీ ఆయన హైకోధర్మీయాలు జీవి సైన్స్ సందర్భంలో ఫెయిల్ అయిపోయింది ఆయన ముందు ఇలా ఇక్కడ వరకు గంగలో రావుల్లోనే ఉంటాయి మన ఆశ్రమే ఉంటాయి లోపే ఉండదు అసలు గంగ అలా కలగల ప్రవహిస్తూ ఉంటే అలా చూస్తుంటాం కుబుల్ జపం చేస్తుంటాం హైకోధన్యా వచ్చేస్తుందండి మీరు నేను మనం వేరు కనుక గంగలో పెడితే ఆ వేరు సమాధిలో నిబద్ధించే వెంటనే సమాధి సమాధి స్థితి పేరు ఆ పెంగరే పెంగ సమాధి వచ్చేస్తుంది అలాంటి స్థితిలో ఆయన అలా ఉంది జపం చేస్తుంటాడు ఆయన అలాగా మొత్తం శీతకాలం అంతా చేస్తాను జనవరి శివే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అలా కృషి చేస్తుంది అవుట్ సైడ్ టెంపరేచర్ జీరో వాటర్ టెంపరేచర్ ఫోర్ ఫోర్ ఆర్ త్రీ ఆర్ టూ అది తపస్సు బట్ వీఆర్ నాట్ లాకింగ్ ఆఫ్ దట్ టైం జ్ఞాన తపస్సు ఏడు తపస్సు ఇక్కడ జ్ఞాన తపస్సు జ్ఞానమనే తపస్సు జ్ఞానమైతే తపస్సు అనేది ఎందుకంటే తపస్సు అనేప్పటికీ లోకంలో ఒక అట్రాక్షన్ ఏమిట తపస్సు ఇదే తపస్సు ఏమిటి తపస్సు జ్ఞానము ఏమిటి జ్ఞానము అహం దేహ నా అహం తే దేహాభిమానాన్ని శత్రుత్వాభిమానాన్ని త్యాగము చేయుట అదే జ్ఞానం అంటే జ్ఞానరూపమైన తపస్సు అయితే ఈ జ్ఞానరూపమైన తపస్సును మేము సంపాదించాలంటే ఏం చేయాలి దానికి ఏదైనా ఒక మార్గం మీరు నిర్దేశిస్తారా ఓకే రాగ భయ క్రోధ అక్కడ మొదలు పెట్టండి ఈ హృదయంలో సంసారము నందలి ఆసక్తి ఉందా లేదా ఉంది కానీ రాగము అంట ఆసక్తి ఈ రాగము ఎక్కడైతే ఉందో భయం పక్కనే ఉంటుంది క్రోధం కూడా పక్కనే ఉంది దాని స్కీమ్ ఏదో తెలిసినా మీకు నేను ఎక్కడో ఇది చాలా స్వామి రామసింహదాస్ జీ మహారాజ్ చెప్పి ఎలాగంటే మీకు ఒక ఒక కోరిక ఉంది అనుకోండి ఒక పదార్థాన్ని ఒక దానిని మీరు కోరతారు కోరినప్పుడు ఆ కోరిన వస్తువు మీకు దొరకలేదనుకోండి ఆ కోరుతున్నారు అంటే దాని పేరు రాగం దొరికిందనుకోండి ఆ రాగం మరింత బలపడదు అది దొరకలేదనుకోండి అది దొరకుతుండగా ఇది ఇంకొకటి అడ్డుపడతాయి ఆ ఇంకొకటి అడ్డుపడ్డవాడు మీకంటే బలవంతుడైతే భయం వాడు మీ మార్గానికి అడ్డొచ్చేది కదా పోలీసు ఆఫీసర్ ఎవరో అడ్డొచ్చేయడనుకోండి మీరు భయపడిపోతారు లేదు మన మనమేదో ఒక భోగాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో మనం ఉంటే ఈ బలవంతుడు మనకు అడ్డొచ్చేదని భయపడతారు సపోజ్ బలహీనడు అడ్డు వచ్చేదనుకోండి అది రాగము రాగానికి అడ్డొచ్చిన వాడు బలవంతుడు అయితే భయము రాగానికి వచ్చిన వాడు బలహీనుడైతే మూడు దోషాలు ఈ దోషాలన్నీ రాగణీక ఉంటాయి సంసారాసక్తి నుంచి ఈ దోషాలు కాబట్టి మీరు అంతఃకరణ సిద్ధి జ్ఞాన తపస్సు అనే పెద్ద పెద్ద మాటల్లోకి రావాలంటే చిన్న చిన్న అడుగుల్లో మొదలు పెట్టాలి మహాత్ముడు అన్నాడు వన్ హూ స్టార్ట్ ఫార్ట్ దర్ నాట్ రీచ్ ఎన్ని ఎన్ హూ స్టార్ట్ నియర్ చిన్న చిన్న అడుగులు వేసిన వాడు చాలా దూరం అంటారు ఎక్కడో దూరాన్ని చూసుకో చూసి ఆ దూరం మీదనే దృష్టి పెట్టిన వాడు ఎక్కడికి వెళ్ళ ఉన్న కోరం అంటారు ఇది ఇక్కడ కూర్చుంటారు అనుకుంటాం అనుకుంటాం అనుకుంటాం అనుకుంటాం అని స్కీమ్ వేసుకుంటారు వాడు ఏదో అవుతుంటానికి వెళ్ళి ఇక్కడే కాబట్టి దూరంతో మొదలు పెట్టకూడదు దగ్గరతో మొదలు పెట్టాలి దగ్గర ఏమిటి ఇది ఎక్కడ మొదలు హృదయంలో సంసార ఆసక్తి కలరు అక్కడ మొదలు దాంతో కొంత భయం వృత్తికి వస్తుంది దాని బట్టి క్రోధము క్రోధానికి అనేక షేప్స్ ఉంటాయి క్రోధము అంటే ఒక వ్యక్తి మీద ఒళ్ళు మండిపోయేంత కోపం కనపడితే వచ్చేద్దామని ఇంత కోపం ఉండొచ్చు లేకపోతే రీసెంట్ మీరు అంటే ఆ వ్యక్తి యొక్క వ్యతిరేక భావన అది కూడా క్రోధంలో భాగమే లేకపోతే అప్రీయ భావన ఈ డోన్ లైట్ తీశారు డెడ్ లైట్ ఇవన్నీ కూడా అది అవన్నీ కూడా రాగం నుంచి కొడతాయి రాగం భయం భయం అంటే వాడికి కూడా కొడతాడేమో అని అర్థం లేదు వాడికి అధికారం చేస్తాడేమో అని అర్థం లేదు వది ఎం వస్తుంది మీదవుతావు అని అలాగా భయము చేస్తూ కూడా సో ఇటువంటి మానసిక దోషములన్నీ కూడా ఇవి ఆత్మజ్ఞానానికి ఆటంకాలే అవుతాయి ఎందుకో ఎందుకో చెప్తుంటారా ఈ దోషములు రాగము భయము ప్రోభము ఈ దోషములు ఏవైతే ఉన్నాయో ఇవి వీడికి దేహాభిమానాన్ని కర్తృత్వాభిమానాన్ని బాగా దృఢంగా వస్తాయి ఇవి ఈ దోషాలని ఈ అజ్ఞాన దోషాన్ని నివారించటానికి ఏమి సహకరించదు పైగా సహకరించకపోగా బాగా బలం చేసుకుంటారు ఆ కారణంగా ఈ మహాదోషాలను ముందు ఇక్కడ ప్రారంభం చేయాలి వైరాజ్యం చేస్తే సంసారంలో ఆసక్తి ఎక్కడైతే తగ్గించుకుంటామో ఆ ఆసక్తి తగ్గుతుండగానే భయం పోతుంది అభయం వస్తుంది దాని స్థానంలో క్రోధం పోతుంది దాని స్థానంలో ప్రసన్నత ప్రసన్నంగా ఉంటుంది ముఖంలో ఒక ప్రస్ట్రేషన్ ఉండదు నువ్వు ఉంటుంది ప్రేమ ఉంటుంది భయం ఉండదు రాగము సో భయం స్థానంలో అభయము క్రీడ క్రోధం స్థానంలో ప్రసన్నత కామన్ ప్లైఫ్ మైండ్ అనేది రాగము యొక్క ప్రభావము సో ఈ విధంగా దీపరాధ భయస్రోత బీసీ ఫస్ట్ ఇష్ట ఈ స్టెప్ లో ప్రారంభించింది ఎలా మనం ఎందుకు అయితే మాత్రం కృష్ణ హరిహు ఓం శ్రీ గురు సౌన హరిహు ఓం సో శ్రీ కృష్ణ